అందరికి ప్రేజరాజ సిస్టర్స్ బ్రదర్ ప్రేజరా తోదరం పరశుద్రమే మల రజాని కొందనాం ఏసు క్రిష్ రజానికి తోధ్రం దేవాసు క్రిష్ రజానికి కొందనాలు తండ్రి దేవా మరెక్కడి నాములిద్దరు ముగ్గురుంటా కూడా మీరు ఉంటారు దేవా దేవానికి మీకు నామటి అందరం కూడినాం దేవా మా యొక్క మందల మీరు దియండి స్కైప్లో మీరు తోడైండ్ అండి దేవాని రక్త ప్రశాణాలు వేచండి కాచి కాపాడి సజీవ లెక్కలో నిలబెట్టిన దేవానికి వందనాలు ఏ సజానికి స్తోత్రం దేవాక్యంధర మీరు మాతో మాట్లాడండి దేవానికి స్తోత్రం పాఠం పొంది నీ నామానికి స్థుతి ఘనత మహిమ చెల్లిస్తూ ఏసు కృష్ణామ నడిచిన ఆం తండ్రి ఆమెన్ సిస్టర్ థ్యాంక్ యూ సిస్టర్ పరిశుద్ధరావు బ్రదర్ ఒక పాట పాడండి బ్రదర్ మన్ మందిరమునందు నివసించువారు ధన్యులు దన్యులు నీ వలన బలముందు వారు ధన్యులు ధన్యులు నీ వలన బలముందు వారు దన్యులు ధన్యులు ీ మందిరమునందు నివసించువారు దన్యులు దన్యులు నీ వాళ్ళన బలముందు వారు దన్యులు దన్యులు ఏ హో వా దన్యులు ్రము నందం గలవరేదన్యులు ఏహో వాయందమ్మీకా గలవరేదన్యులూ నీధర్మ శాస్త్రము నందనందం గలవారి ద్యులు విరమునందు నివసించువారు ధన్యులు ధన్యులు నీ వలన బలముందు వారు ధన్యులు ధన్యులు నీ వలన నీతి కొరకు ఆ కలిద పుల్ కలిగిన వారే దన్యులు ఆత్మ విషయం వై దీనులుగా నున్న వారే ధన్యులు నీతి కొరకు ఆకలి కలిద పుల్ కలిగిన ఆత్మ విషయం వై దీనులుగా నిన్న వారే ధన్యులు నిన్నరమునందు నివసించువారు ధన్యులు ధన్యులు నీ వలన బలముందువారు ధన్యులు ధన్యులు వలన బలముందువారు ధన్యులు ధన్యులు హృదయ శుద్ధి కనికారము కలిగి ఉన్న వారే ధన్యులు సాత్వికులు సమాధాన పరచువారే ధన్యులు హృదయ శుద్ధి కనికరము కలిగి ఉన్న వారే ధన్యులు సాత్వికులు దన్యులు పరచువారి ధన్యులు నందు నివసించువారు ధన్యులు ధన్యులు బలముందు వారు ధన్యులు ధన్యులు మీ వలన బలముందు వారు దన్యులు ధన్యులు క్రీస్తు కొరకు శ్రమనొందుచూ నిందింపబడువారే దన్యులు మీ మీద చెడు మాటలు పలుకు నపుడే క్రీస్తు కొరకు శ్రమనుచు నిందింపబడు వారే దన్యులు మీ మీద చెడు మాటలు పలుకు నపుడే మందిరమునందు నివసించువారు ధన్యులు గన్యులు నీ వలన బలముందు వారు గన్యులు గన్యులు నీ వలన బలముందు వారు గన్యులు గన్యులు క్రీస్తు నిమిత్తం దారిద్రులై ఆకాలి గునువారే ధన్యులు సంతోషించి స్తూతించినచో పరలోకంలో ధన్యులు క్రీస్తు నిమిత్తం దారిద్రులై ఆకాలి గునువారే దన్యులు సంతోషించి స్తుతించినచో పరలోకంలో ధన్యులు నీ మందిరమునందు నివసించువారు ధన్యులు ధన్యులు నీ వలన బలముందువారు ధన్యులు ధన్యులు నీ వలన బలముందువారు దన్యులు ధన్యులు సత్యం కలిగి వాక్యం చదివి ధ్యానించే వారే ధన్యులు వ్రాయబడిన వాక్యం విని గైకొనువారే ధన్యులు సత్యం కలిగి వాక్యం చదివి ధ్యానించేవారే ధన్యులు వ్రాయబడిన వాక్యం విని గైకొనువారే ధన్యులు మీ మందిరమునందు నివసించువారు ధన్యులు ధన్యులు నీ వలన బలముందువారు ధన్యులు ధన్యులు నీ బలముందు వారు ధన్యులు ధన్యులు పరలోకంలో చేరుటకు రక్షణ గలవారే ధన్యులు ప్రభు ఏసు క్రీస్తునందు మృతి నుందు వారందరును ధన్యులు పరలోకంలో చేరుటకు రక్షణ గలవారే దన్యులు ప్రభుయేసు క్రీస్తునందు మృతి నందు వారందరును ధన్యులు నిమందిరమునందు నివసించువారు ధన్యులు అలాగే థ్యాంక్ యూ అక్క ప్రేజ్ లో అందరికీ ప్రేజ్ లో ఓకే సార్ చిన్నగా ప్రార్థన చేసి దేవుని వాక్యం ధ్యానిస్తాం పరిశుద్ధులకు తండ్రి కృపామేడ యేసు ప్రవానికి ఎంతో వందాలైనా నిన్న నీడ నిరంతరం ఏకరీతి ఉన్న గొప్ప దేవ సర్వనుతుడ సర్వశక్తి సంపరడానికి ఎంతో వందాలైనా ఈ గడిచిన కాలమంతా ప్రభ మమ్మలందరినీ సురక్షితంగా కాపాడినైనా నా తండ్రి ఈ రాత్రికాల సమయంలోనైనా మీ కృపాసింహాసనాన్ని ఆశ్రయించలాగిన మీరు ఇచ్చిన యొక్క ధన్యతను బట్టి నీకు ఎంతో వన్నాలు ప్రవ్వా కృతజ్ఞతలు అర్పించుకుంటున్నాం సమస్త ఘనత మహిమ ప్రభావములు మహా తేజస్సు మహాశ్వర్యం ఈ యుగములు నీకే కలుగునుగా కాహాల లు నా దేవ ఇక సాయంకాల సమయంలోనైనా మీ వాక్యాన్ని మేము ధ్యానించబోతునుగా ప్రవ్వా మీకు నూతమైన పరిశుధాత్మ నడిపింపు మాకు అనుగరించండి మా హృదయాలను మా జీవితాలను ప్రవ మీకు అప్పగించుకుంటున్నాం మమ్మల్ని సరి చేయండి మీకు అంగీకారంగా మేము ఉండలాగనే సహాయపడమని ప్రార్థిష్టం ప్రతి దశలోనైనా సహాయపడమని ప్రార్థ ఇష్టమైన మీ వాక్యంలో ప్రవ్వా మీరు మాతో మాట్లాడండి నైనా ఇసయ ఇక సమాప్తి చీవరి అంచుకు మేము వచ్చేసినాం ప్రవ మీరు అక్కడ సంబంధించిన పత్తి ప్రవచనాలు మా కాలంలో నెరవేరుతున్నాయి కాబట్టి ప్రవ్వా ఇక మీదట మేము ఏ రీతిగా మేము ముందుకు వెళ్ళాలా ప్రవ్వా ప్రతి విషయంలో మీ కృప దయచేయండి మిమ్మల్ని మిమ్మల్ని వెంబడించే మేము ఏ రీతిగా మీ కొరకు రోషం కలిగి జీవించాలా ప్రవ్వ మీకు నీతి సత్యాన్ని మేము ప్రకటించాలా అనీకులు మేము విషయంలో ప్రవ్వ మీరు మాతో మాట్లాడండి నైనా మీ ఆత్మధర్మం నడిపించండి పరిశుధాత్మ దేవ మా హృదయాలకు రండి ప్రవ్వ మేము ఆహ్వానిస్తున్నాం ప్రభావ నాలో ఉండి ప్రభ మీరు మాట్లాడండి ప్రభ ఈ వాక్యమైన సత్యంలోకి మమ్మల్ని నడిపించండి ప్రభావ పరిశుద్ధ ఆత్మ వచ్చినప్పుడు మీరు సర్వసత్యం నడిపిస్తున్నారు కాబట్టినైనా ఈ వాక్యమైన సర్వ సత్యంలోకి మేము పోవాలా ప్రభావ వాక్య యొక్క లోతులకు మేము వెళ్ళాలా ప్రభావ కాబట్టినైనా మీరే మమ్మల్ని నడిపించి అనేక ఆత్మీయ సత్యాలు మీరు మాకు బయలుపరిచి ఈ వాక్యం మీరు మాతో మాట్లాడమో వింటున్న వాళ్ళందరూ మీరు ఆశ్రవదించండి పతి చీకటి శక్తులు అందకార దురాత్మల్ని గర్దిస్తున్నాం ఏసు క్రీస్తున్న వాళ్ళు దేవా మా ఆత్మలను మా ప్రాణం మా శరీరంలో మీకు అప్పగించుకోవటం పరిశుధాత్మ దేవ మీరు మా హృదయంలో ఉండి మమ్మల్ని నడిపించి మీ ఆత్మ మాకు సహాయకలుగు ఉండమని వీటిని అర్థం చేసుకునే జ్ఞానం వివేచన ఓ ప్రభావం మాకు అందరికీ అనుగరించమని పరిశుద్ధ నా మమ్మన తండ్రి ఆ మెయిన్ లోక మతైసు వార్త పదహారో అధ్యాయంలో నుంచి ఒక వాక్యాన్ని మనం ధ్యానించబోతున్నాము మతైసు వార్త పదహారో అధ్యాయము ఇరవై నాలుగో వచనం మతేశార్త పదహారో అధ్యాయము ఇరవై నాలుగో అప్పుడు ఏసు తన శిష్యులను చూసి ఎవడైనాను నన్ను వెంబడింప గోరిన ఎడలా తన్ను తాను ఉపేక్షించుకొని తన శిలువనెత్తికొని నన్ను వెంబడింపవలను తన ప్రాణమును రక్షించుకొనివాడు కోరువాడు దాన్ని పోగొట్టుకును నా నిమిత్తము తన ప్రాణమును పోగొట్టుకుని వాడు దాన్ని దక్కించుకునను ఒకడు ఒక మనుషుడు లోకమంతా సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకుంటే అతనికి ఏమి ప్రయోజనము ఒక మనుషుడు తన ప్రాణములకు ప్రతిగా ఏమీయగలడు చూడండి ఏసు ప్రభు తన శిష్యులతోని సరాసరి మాట్లాడుతున్నాడు అక్కడ ఎంతో మంది పదహారార్థం మొదటి నుంచి మనం చూసినప్పుడు అక్కడ పరిశీలు సర్దుకాయలు వచ్చేసి ఆయన శోధిస్తూ ఆకాశం నుంచి ఒక సూర్యక్రియ మాకు చూపించాలన్నప్పుడు అప్పుడు దేవుడు ఒక మాట మాట్లాడుతూ చూడండి సాయంకాలం మొదటి వచ్చినంలో చూస్తే సాయంకాలమున ఆకాశం ఎర్రగాను ఉన్నది గనుక వర్షం కురిదని ఉదయమున ఆకాశం ఎర్రగా మబ్బుగా ఉన్నది కనుక నేడు వర్ష గాలి వాన వచ్చినని మీరు చెప్పుదురు కదా మీరు ఆకాశ వైఖరి వివేపింప నిరుగుదురు గాని ఈ కాలములను సూచలను విజ వివేచింపలేరు చెడ్డవా చెడ్డ అభిచారులైన చెడ్డ వారు సూచక్రియలు అడుగుతున్నారు అయితే యోనానికిచ్చిన సూచక్రియ కానీ మరి ఏ సూచక్రియ వారికి అనుగ్రహింపబడదని మీతో మీతో చెప్పి వారిని విడిచి వెళ్ళిపోయిను వారితో చెప్పి కాబట్టి ఈ లోకంలో మనుషులు ఎట్లా ప్రయాస ఏదో సూచల కోసమో ఏదో జరుగుతుంది ఏదో జరగాల వాటి కోసమే ప్రయాసపడుతున్నారు కానీ ఈ కాలపు వైఖరి ఎరుతున్నారు కానీ ఎలాంటి సూచనలు చూస్తున్నారు ఈ రోజు లోకంలో అనేది మనం అర్థం చేసుకోవాలా కాబట్టి ప్రభు చెప్తున్న ఆ విషయాలు ఏంది చూడండి ఈ కాశ వైఖరి వివేచిస్తారు వాళ్ళు కానీ ఈ కాలంలో సూచనలు వివచమంటే ఇది ఏ కాలంలో మనం ఉంటున్నాం దుర్దినాలు మనం ఉంటుంది అంత దినాలలో మనం ఉంటున్నాం కాబట్టి ఈ సూచనలు ఏంటి అనేది ఎవరు కూడా గ్రహించలేని స్థితులు ఉన్నది కాబట్టి ఏంటి ఆ సూచనలు దేవుడు ఎందుకు అక్కడ మాట్లాడుతున్నాడు ఆయన శాస్త్రంలో పరిశ్రమలతో మాట్లాడుతున్నప్పుడు ఎన్నో విషయాలు అక్కడ అతను మాట్లాడుతూ ఉంటాడు కాబట్టి ఆయన మాట్లాడే ప్రతి మాట వింటున్న ప్రతి ఒక్కరు కూడా అక్కడ ఎవరు కూడా వాటిని అర్థం చేసుకోలేని స్థితులు ఉన్నారు ఈ రోజు కూడా కాబట్టి అదేదో ఏసు ప్రవిధ చెప్పిండు కొన్ని ఉపమానాలు చెప్పిండు అనేది కథలాగా చెప్పేసి అని అనుకుంటారు అందులో ఆత్మీయ సత్యం ఉందని ఎవరు కూడా గ్రహించలేని స్థితులు ఉన్నారు ఈరోజు కాబట్టి ఈ కాలపు వాటిని అంటే ప్రకృతి సంబంధమైన వాటి కోసమే వాటిని గ్రహించగలుగుతున్నారు కానీ ఆత్మీయమైన విషయాల్లో గ్రహించలేరు కాబట్టి మనం ఉంటుంది ఇది ఆత్మీయ ప్రపంచం ఆత్మీయ జీవితము మనుషుల జీవితము అది శారీరకమైనది కాదు అది ఆత్మీయమైంది కాబట్టి మొదటి ఆదాము జీవించి ప్రాణి అయితే రెండో ఆదాము జీవించి జీవించు ఆత్మ అయిన వాక్యం కాబట్టి మొదట ఆదాము ప్రకృతి సంబంధమైన రెండో ఆదాము ఆత్మ సంబంధమైన వాడని వాక్యం చెప్తుంది కాబట్టి ప్రకృతి సంబంధమైంది ఆత్మ సంబంధంగా మారాలా అదే అప్పుడే కానీ ఆ సూచన మనం చూడలేం మన కండ్లకు అవి కనిపించమన్నట్టు అయితే ఏసు ఇక్కడ ఒక విషయం తన శిష్యులతో మాట్లాడుతున్నాడు ఈ రోజు మనం కూడా ఆయన శిష్యులమే ఈ వాక్యము ఇది బహు కఠినమైన వాక్యం కాబట్టి అందరిని మన అందరినీ హెచ్చరిస్తుంది వాక్యం కాబట్టి ఇక్కడ ఏసు ప్రభుని వెంబడించే వాళ్ళు ఏం చేయాలా ఎలాంటి ఈ రోజు మనము ప్రభుని వెంబడిస్తున్నాం కదా మనం అందరం మనం అందరం ప్రభుని వెంబడిస్తున్నాం కానీ ఎట్లా వెంబడిస్తున్నాం మనం కాబట్టి ఈ వాక్యం నాకు నేను దేవుని దగ్గర క్షమాపణ అడిగిన ప్రవ్వ ఇంతగా నేను నేను వెంబడించలేదు ప్రవ్వ నన్ను క్షమించు ప్రవ్వ ఇంత తృణీకరింపబడిన జీవితం నేను ఎప్పుడు కూడా నేను త్యాగం చేసుకుని నేను వెంబడించలేదు ప్రభావ ఏదో వెంబడిస్తున్నాను ప్రవ్వా ఒక దశ వరకే కానీ మీకు సంపూర్ణతమైన స్థితిలోకి ఎట్లా ఉంటుంది అనేది మీరు మాట్లాడుతున్నారు ప్రభావ అని ప్రార్థన చేసినప్పుడు దేవుడు మాట్లాడుతున్న మాట కాబట్టి ఆయన వెంబడించే వాళ్ళు ఏ రెత్తికుంటారో అనేది దేవుడు ఆ విషయం చూపించింది కాబట్టి మొదటి శతాబ్దంలో అపోస్తులు కానీ తన శిష్యులు ఎట్లా వెంబడించారు ఏసు ప్రభుని ఏసు ప్రభుని వెంబడించడం అంటే ఏంది ఆయనతో పాటు శిష్యులు తిరిగినారు అద్భుతాలు చేసినారు వాళ్ళు కూడా కేసు చెప్పిన ప్రతి బోధలు విన్నరు వాళ్ళు ఎన్నెన్నో విషయాలు నేర్చుకున్నారు వాళ్ళు కానీ అవన్నీ వాళ్ళు దేవుడు తర్వాత వాళ్ళు ఎట్లా ప్రభులు వెంబడించినారు ఈ రోజు క్రైస్తవులైన మనము ఎట్లా వెంబడిస్తున్నాం ఈ రోజు మనం వెంబడిస్తున్న ఎట్లా వెంబడిస్తున్నాం ఈ లోకంలోనే క్రైస్తవులు ఎట్లా వెంబడిస్తారు నిజంగా వెంబడించే వాళ్ళు ఎట్లా ఉంటారు కాబట్టి ఎలాంటి కాలంలో ఉన్నా కానీ ప్రభును మనం ఎట్ల వెంబడించాలా అనే విషయం మనకు అవి జ్ఞాపకం చేయబడుతుంది అయితే శిష్యులు వాళ్ళ సేవా పరిచర్య స్టార్ట్ అయినప్పుడు ఎలాంటి భయంకరమైన కాలం అంటే అది చూడండి చిన్న పిల్లల్ని పసి పిల్లల్ని రెండు సంవత్సరాలు ఉన్న పిల్లల్ని చంపేసిండు ఏ రోజు కాబట్టి ఎంత భయంకరమైన కాలం అంటే వాళ్ళు సేవ చేసిన పరిస్థితులు అవి నేను అవి నాకు బయలుపరచబడ్డప్పుడు అవి నేను ధ్యానిస్తున్నప్పుడు అవి నాకు అనుగ్రహించబడ్డప్పుడు నేను అనుకున్న అలాంటి పరిస్థితుల్లో ఉన్న వాళ్ళు కానీ ఎట్లా ప్రవా మిమ్మల్ని వెంబడించరంటే అదొక సీక్రెట్ అన్నట్టు చూడండి కాబట్టి సీక్రెట్ ఏముంది నువ్వు సంపూర్ణంగా తృణీకరించుకోవాలా కాబట్టి మనం అనుకుంటాం కదా నాకు దేవుడు అది బాగుండు ఇదిస్తే బాగుండు అనుకుంటావు కానీ అంత ఈజీగా నీకు రావు నువ్వు ఏ ప్రయాసం లేకుండా నీకు రావన్నట్టు ఏ త్యాగం చేసుకోకుండా నీకు ఏది కూడా రాదు ఇట్లాంటే అయిపోదని అట్లాంటే అయిపోయేది కాదు వాళ్ళు ఎలాంటి పరిస్థితుల్లో ఎలాంటి కాలంలో సేవ చేసిండే నెరవ్ చక్రవర్తి ఉంటాడు వాడు భయంకరమైన కూరుడు కఠిన మృగం చూడండి రోమా పట్టం తగలబెట్టిస్తాడు అది శిష్యుల మీద వేసి శిష్యులు చెప్పి వాళ్ళ మీద భయంకరంగా వాళ్ళని చిత్ర పెట్టి చంపిండు చూడండి ఆ పరిస్థితులు ఆ కాలం ఎట్లుందంటే ఆ పరిస్థితులు చూసి ఇక వాళ్ళు కచ్చితంగా మనం చంపేస్తారు కాబట్టి ఇక మనం ఆత్మ చేసుకొని చచ్చిపోదాం అన్నట్టు అలాంటి దినాలన్నట్టు అలాంటి దినాలలో వాళ్ళు ఎట్లా పరిచర్ చేసినారు ఎలాంటి సేవ చేసినారు వాళ్ళు ఎలాంటి జీవితం జీవించిన వాళ్ళు కొండల్లో గృహంలో కూర్చొని దేవుని ఆరాధన చేసినారు వాళ్ళు చూడండి కాబట్టి అంత భయంకరంగా వాళ్ళు కఠినమైన అలాంటి కాలంలో వాళ్ళు ఏ రీతిగా సువార్త ప్రకటించినారు చూడండి ఎట్లా ప్రకటించగలిగినారు కేవలం విశ్వాసం మాకు నిత్య జీవం ఉంది అనే విశ్వాసం ద్వారానే మేము చనిపోయినా సరే కాబట్టి ఖచ్చితంగా మేము ఒకనొక దినం మేము తిరిగి లేస్తాం నా నిమిత్తం తన ప్రాణమును పోగొట్టుకున్న వాడు దాన్ని వాక్యం వాళ్ళకి అర్థమైపోయింది ఆయన నిమిత్తం మనం ఏది పోగొట్టుకుంటామో అది ఖచ్చితంగా దేవుడు మనకు అనుగరిస్తూ ఉంటాడు చూడండి అలాంటి కాలంలో ప్రతి పరిస్థితిని వాళ్ళు ఎదురించి సేవ చేస్తున్నారు ఎలాంటి పరిస్థితులు అంటే అవి ఆ నీరో చక్రవర్తి మనుషుల్ని భయంకరంగా చంపి వాళ్ళు చస్తా ఉంటే చంపు వాళ్ళు చనిపోతా ఉంటే వా అతను ఏం చేసేవాడంటే ఆరాధ ఆనందించేవాడు తనతో పాటు ఉన్న వాళ్ళందరూ కూడా ఆనందించే వాళ్ళు చంపుతుంటే వాళ్ళు అంత భయంకరమైన చిత్రమిస్తలు అనుభవిస్తూ ఉంటే ప్రభు కొరకు వాడు చూసి ఆనందిస్తూ అంత భయంకరమైన కాలం అది తలుసుకుంటేనే ఒళ్ళు జలదరిస్తుంది అలాంటి పరిస్థితుల్లో ఎట్లా పరిచయం చేసినారు వీళ్ళు అదే ఆశ్చర్యం అనిపిస్తూ ఉంటుంది చూడండి దేవుడు చూడండి దేవుడు మనకి ఎంతో శక్తి ఇచ్చింది కదా ఎంత పవర్ ఇచ్చింది దేవుడు ఆ రోజు వాళ్ళు ఏసు ప్రభు ఒక వాగ్దానం పొందుకొని పరిశుధాత్మ అభిషేకం పొందుకున్న తర్వాత అప్పటికి వాళ్ళ ఆ పరిస్థితులు ఎట్లా ఉన్నాయి చాలా భయంకరమైన కాలం రోమా సామ్రాజ్యంలో కానీ ఆ నెరవ చక్రవర్తిన్న కాలంలో కానీ కఠినమైన క్రైస్తను ఊచ కోత ఎంతో భయంకరంగా చంపించింది అయినా కానీ అయినా కానీ వాళ్ళు మటుకు ఆయన సువార్తను మటుకు వెనుక తీయలేదు చివరికి పౌరులను చిరసేదం చేసినప్పుడు కూడా అప్పుడు కూడా ఆయన భయపడి నేను ఏర్శలలోనే చనిపోతా అని తీర్మానించుకున్నాడు చూడండి దేవును నిజమైన శిష్యులు నిజంగా ఆయన వెంబడించే వాళ్ళు ఆ పోస్తులు ఈరోజు నిజంగా మనం అట్లా వెంబడించగలుగుతున్నామా మనం ఇంత సత్యం తెలిసి ఇన్ని వాక్యాలు చేసి అనిపిస్తూ ఉంటుంది మనం ఏం చేస్తున్నాం మనం ఇంత చేతగాన వాళ్ళగా మనం ఉన్నాం ఎంత నిస్సాయిస్థితులు ఉన్నాం అని అనుకుంటాం కదా ఒకసారి ఒక మనం కానీ దానికి కొన్ని విధానాలు ఉన్నాయి కాబట్టి వెంబడించే వాళ్ళు ఎట్లా ఉండాలనేది ప్రభు మనకు అవి జ్ఞాపకం చేస్తున్నారు ముజ్యంగా మనం వెంబడిస్తున్నప్పుడు ఇక మీదటను వేరీతి వెంబడించాల ప్రభుని ఇంకా చూడండి ఏసుప్రభు శిష్యులు ఆయనతో పాటు ఉన్నారు అంతకుముందు ఎట్లా వెంబడించినారు ఆయన ఆయన వాగ్దానం పొందుకున్న తర్వాత ఏసుప్రభు ఆహరణం అయ్యేటప్పుడు వాళ్ళు ఎరుషుల ప్రాంతానికి వెళ్ళినప్పుడు పెంత దినమున వాళ్ళు అభిషేకం పొందుకున్న తర్వాత ఎట్లా జీవించినారు దానికి ముందు ఎట్లా ఉన్నారు దాని తర్వాత ఎట్లా ఉన్నారు దానికి ముందు పరిస్థితులు ఎట్లున్నాయి దాని తర్వాత పరిస్థితులు ఎట్లున్నాయి అంటే దానికి ముందు పరిస్థితులు బాగానే అనుకూలంగానే ఉన్నాయి అయినా వ్యతిరేకత కానీ ఏసు ప్రభు ఎందుకు సిలువ వేసిన అంటే మన ప్రభుని చూడండి యాచకులు శాస్త్రలు కలిసి ఆయన మీద కుట్రలు చేసి సిలువ వేసి కాబట్టి ఆయన సిలువ వేయబడాల్సిందే ఎందుకంటే చూడండి అక్కడ చూస్తున్న బైబుల్ అంతా అట్లానే పాలిటిక్స్ లాగా అనిపిస్తూ ఉంటుంది అక్కడ కాబట్టి అలాంటి టైంలో ఆయన సిలిబస్ చంపిన తర్వాత ఇక ఇతను ఈ ఇతను చనిపోయాడు కాబట్టి ఇతనితో ఈ సత్యం ఇంతతో సమాధైపోయింది కాబట్టి ఇది ఎవడు ప్రకటించలేడు ఎవడు దాన్ని ముందుకు తీసుకురాడు చెప్పి వాళ్ళు తీర్మానించుకొని వాళ్ళు ఏదో గొప్ప పని చేసినారని చెప్పి వాళ్ళు తీర్మానించుకొని ప్రభు ఆయన చనిపోయింది ఇంకా అయిపోయింది ఇంకా అని కానీ ఆయన మూడో దినం తిరిగి లేస్తాడు వాళ్ళకి తెలియదు చూడండి అలాంటి పరిస్థితుల్లో శిష్యులు ప్రభు కొరకు నిలబడగలిగినారు మీరు అర్థం చేసుకోండి ఈ రోజు పరిస్థితులు అట్లున్నాయా ఆ కాలంలో పరిస్థితులు పోల్చుకుంటే ఈ రోజు పరిస్థితులు ఎట్లున్నాయి ఈ రోజు మనకున్న పరిస్థితులు ఎట్లున్నాయి ఎంతో సువార్త ప్రకటించాలంటే ఏ అడ్డంకులు కానీ మనం ప్రకటించలేకపోతున్నాం అవకాశం ఉన్నా కానీ కానీ అసలైన ప్రకటించడం అంటే దేవుడు కూడా ఒక విషన్ దేవుడు మన కొరకు అవి భద్రపచడం అనేది మనం అర్థం చేసుకోవాలా అయితే అలాంటి పరిస్థితుల్లో వాళ్ళు ఎట్ల పరిచర్య చేస్తున్నారు కాబట్టి ఆ పరిస్థితులతో పోల్చుకుంటే ఈ రోజు ఉన్న అన్ని తేడాలు ఉన్నాయి సువార్తకి ఎలాంటి అడ్డంకులు లేవనట్టు కానీ వాళ్ళు చేసిన పరిస్థితి ఏంటంటే చూడండి అంత భయంకరమైన కాలంలో వాళ్ళు దేవుని పరిచర్య చేస్తున్నారు చూడండి శిష్యులను భయంకరంగా చంపుకుంటూ పోతున్నారు పక్క ఎట్లా ఉందంటే మీరు ఊహించుకోండి మీరు ఊహించుకుంటే ఆ పరిస్థితులు ఒక్కసారి మనం ఊహించుకుంటే ఆ వాళ్ళు పరిచయన దినాలు ఎంత భయంకరమైన దినాలన్నట్టు క్రూరులు అందరు ఏకమై శాస్త్రులు పరిచయలు ఏకమై వాళ్ళు చంపుకుంటబోతున్నా కానీ సువార్థమడు ఆగలే ఏసు మరణం ఆయన పునరుద్ధాన్ని ప్రకటించినారు వాళ్ళు ఆయన సజీవుడు మీరు సిల్వబడిన క్రీస్తే ఈ ఆయన లేచిను ఆయనకి దానికి మేము సాక్షులము అని వాళ్ళు ధైర్యంగా సాక్ష్యమిచ్చారు అంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది వాళ్ళకి ఎమ్మడించడం అంటే అదే అనట్ కాబట్టి చివరికి వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళ ఆస్తులన్నిటిని అమ్మేసిం అపూస్తులు పాదాల దగ్గర పెట్టినారు ఎప్పుడు చిన్న తీర్మానం అభిషేకం పొందుకున్న తర్వాతనే నీకు సంపూర్ణమైన త్యాగం త్యాగపూరితమైన జీవితం అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అంతకుముందు వాళ్ళ జీవితం ఎట్లుంది తర్వాత ఎట్లా ఉంది ఈ రోజు మన జీవితం ఎట్లుంది దేవుని అభిషేకం పొందుకున్నాం కానీ అలాంటి త్యాగం మనకుందా దేవుని వాక్యం అందరినీ దేవుణ్ణి హెచ్చరిస్తున్నారు చెప్పేవాడిని కూడా హెచ్చరిస్తున్నారు ఇనేవాడు మీ కూడా హెచ్చరికనే చూడండి అలాంటి దినాల్లో వాళ్ళు వాళ్ళ ఆస్తులంతా అమ్మినారు బర్ణవా బహుధనికుడు ఆయనకి ఏం మొత్తం శిష్యులు పాదల దగ్గర పెట్టినారు ఆస్తులంతి అంటే అంత ప్రేరేపణ ఎట్లు వచ్చింది వాళ్ళకి ఇచ్చేసింది వాళ్ళు తర్వాత విశేషమైన సేవ చేసినారు వాళ్ళు వాళ్ళ ప్రార్థన జీవితం ఎట్లుండంటే వీళ్ళంతా కంపించేది భూకంపంలాగా వచ్చేది వాళ్ళు ప్రార్థన చేస్తుంటే కొంతమంది శిష్యులు శివార్తలో వెళ్తే మిగతా వాళ్ళంతా కలిసి ప్రార్థన చేసేవాళ్ళు అన్నట్టు బోధ అపోస్తుల సహవాసం అంటే అదే అన్నట్టు ఈరోజు అలాంటి సహవాసం ఎక్కడుంది ఒకరు ఐక్యత ఎక్కడుంది అందుకే ఏపీసీలకు రాసిన పత్రికలో పౌలు అంటారు నాలుగో దేంలో మీరు సమాధానము బంధం చేత ఆత్మ కలిగించే ఐక్యతను కాపాడుకోండి ఎందు శ్రద్ధ కలిగిన వారై ఒకనొకరు సహించు దీర్ఘ శాంతం కలిగి మీ పిలుపుకు తగినట్లు జీవించ భయముతోనే జీవించమనడం ఈరోజు ఎట్లా చెప్పండి సమాధానమైన బంధం ఎక్కడుంది సమాధానం అనేది ఒక బంధం అంట ఆత్మ కలిగించే ఐక్యత ఎక్కడుంది చెప్పండి ఐక్యత ఎవరిలో ఐక్యత ఒకరొక రీతిగా ఒకరొక రీతిగా ఉన్నారు ఎవడన్నా ఆయన ఆత్మకు చోటిస్తున్నారా పరిశుద్ధాత్మకు చోటిస్తున్నారా సత్యానికివనిస్తున్నారా ఎవడ తోచిన రీతిగా వాళ్ళు ఆ రీతిగా బోధించుకుంటూ పోతున్నారు కానీ అంతా దేవుడు చూస్తే ఎందుకు ఊరుకుంటాడు ఒక శేషాన్ని దేవుడు ఎప్పుడు పెట్టుకుంటూ ఉంటాడు ఎందుకు వాళ్ళ సత్యం బయలుపరచబడాలి కాబట్టి చూడండి అలాంటి జీవితంలో జీవించిన వాళ్ళు ఎట్లా వెంబడించారు వాళ్ళ ఆస్తులంతా అమ్ముకున్నారు చివరికి అన్నదమ్ములు అక్కజల భార్య పిల్లల్ని సమస్తాన్ని విడిచిపెట్టారు ఒక దశ చివరికి విడిచిపెట్టి తృణీకరించుకొని అప్పుడు సేవకి వెళ్ళిపోయినారు వాళ్ళు అప్పుడు ప్రభు ఏ పేతులు అంటాడు ప్రభావ మేము మేమంతా విడిచిపెట్టినాం ప్రభా సమస్తాన్ని మేము విడిచిపెట్టి మేము విమడిస్తున్నాం కాబట్టి మాకు ఏంది ప్రభా లాభం మాకు ఏంది ప్రయోజనం ప్రభ ప్రపంచ పునర్జన్మందు ఇస్రాయల్ల పన్నెండు గోత్రికుల వాకి మీరు తీర్పు తీస్తారు పన్నెండు సింహాసనాల మీద కూర్చొని మీరు సింహాసన మీద కూర్చొని తీర్పు తీరుస్తారు ఈ లోకానికి అది మీకు ఇచ్చే ఆక్యత అంతటి సింహాసన మీద కూర్చొని తీర్పు ఆ స్థితికి వాళ్ళు ఎదిగినరంటే ఈరోజు క్రైస్తవ జీవితము ఆ రీతి ఎదగాలంటే మరి ఎంతగా త్యాగం చేసుకోవాలా మనం ఎంతగా త్యాగం చేసుకోవాలి మనం అందరం చూడండి ఈ లోకంలో మనము ఏదో పొందుకోవడానికి ఎంతగానో ప్రయాసపడతాం కదా చూడండి ఆయన దేవుడు తండ్రిగా ఉన్నాడు ఆయన ఆయన తండ్రి కుమార పరిశుధాత్మ ఒకడే మనకు తెలుసు కానీ ఆయన కుమారుడుగా మారటానికి కారణమేంది ఎందుకు ఆయన కుమారుడుగా మారిండు ఎందుకు మారాల్సి వచ్చింది చెప్పండి ఎవరుగా తెలుసా ఆయన కుమారుడు ఎందుకు మారాల్సి వచ్చింది తన అద్వితీయ కుమారుడిని మనకిచ్చిండి ఆయన ఆయన తన ఏకైక కుమార్ని మనకు అనుగ్రహించింది మన పాపములు కొరకై మన దోషములు కొరకాయి మన అతిక్రమములు కొరకాయి వాటి ఆయనను మనకు అనుగ్రహించినాను వెనక తీయలేదు సమస్తాన్ని చూడండి మనకు అనుగ్రహించిన క్రీస్తు ద్వారా ఈరోజు మనము ఆయనకి ఏమిస్తాను మనం నీ కుమారుని ఇవ్వగలవా అబ్రహాము ఇసాకు బలిగా ఇచ్చేటప్పుడు అప్పుడు కూడా అబ్రహాము ఇసాకు బలిగా తీసుకోలే ఆయన కుమారుని బలిగా అర్పించబడడా అక్కడ గొరెపిల్లలాగా ఆదిలో కాబట్టి పత్తి దశలో ఆయన దేవును తన కుమారుడిని అంతగా అద్వితీయ కుమార్ని ఆయన మహిమని విడిచిపెట్టి ఆయన ఈ లోకంలోకి వచ్చి కుమారుడు తండ్రికి ఎట్లా విధేయత చూపించాలా నువ్వు తండ్రి నీ కుమారుడు ఆ నువ్వు అనుగ్రంచి అంటే దాని త్యాగం అక్కడ జ్ఞాపకం చేయబడుతుంది అంటే తన కుమార్ని ఇవ్వడానికి మీకు అంతగా వెనకాలేదంటే ఈ లోక పాపం కొరకు ఈ రోజు మనం ఏమిస్తున్నాం దేవునికి అక్కడ త్యాగం ఉంది అక్కడ స్వార్థం లేదు విధేయత ఉంది అక్కడ కాబట్టి ఆయన ఎంబడించడం అనుకున్న మనము అలాంటి విధేయత మనం కనబరుస్తున్నాం ఈ రోజు దేవుడు ఆయన వాక్యం ద్వారా హెచ్చరిస్తున్నప్పుడు నీ హృదయాలు మండుతూ ఉంటాయి మన హృదయాలు మండాల మన దేవుని ఆసక్తి అనే రోషం మనలో మండాల చూడండి రక్తం కారణంగా మీరు శ్రమలు పొందలే ఈ లోకంలో మీకు శ్రమ ఉంటుందన్నారు ఆయన పొందిన గాయలలు మనకు స్వస్థత అని ఎంత భయంకరమైన శ్రమలు పొందింది ఆయన పొందిన శ్రమలో కొంచెం కూడా మనం పొందలే కానీ శిష్యులు పొందినారు పౌలు పోల్చుకున్న ఆ రీతిగా ఆయన ఆయన పడిన పాటలు కొంతవరకు పైన నా వంతు నేను త్యాగపూరితమైన జీవితం అంటే నిజంగా ఆయన అంబడించే వాళ్ళు ఎందుకు మనం భయపడుతుంటాం మరణాన్ని చూస్తే భయపడతా ఉంటాం రోగం చూస్తే మనం భయపడతా ఉంటాం నువ్వు సంపూర్ణంగా తృణీకరింపబడ్డ వాడితే ఏ ఆమోహం నీకు ఉండదన్నట్టు వాటి గురించి మర్చిపోయి ఆయన లోకంలో నువ్వు జీవిస్తాం కాబట్టి మనం ఇంకా సగము ఆయన లోకంలో జీవిస్తున్నాం సగం ఈ లోకంలో జీవిస్తున్నాం సగము సగము భూ సంబంధమైన వాటి మీద కొంత పరలోక సంబంధం వాటి మీద అంటే స్థిరత్వమైన మనసు స్థిరత్వమైన తలంపులు మనకు లేవన్నట్టు అంటే మనం అర్థం చేసుకోవాలా శిష్యులు కొన్నాయా ఒకప్పుడు లేవు ఎప్పుడు వచ్చిన వాళ్ళకి ఒక దశ వరకు వస్తుంది అన్నట్టు కాబట్టి ఇప్పుడు ఈ రోజు నీ దశ ఎక్కడుంది నీ ఆత్మీయ స్థితి ఎక్కడుంది నువ్వు ఇంకా పాలుదాగ లాగున్నవా పసిపిల్ల లాగున్నవా లేకుంటే మిడిల్ రేంజ్ లో ఉన్నవా లేకుంటే ఏ స్థితిలో ఉంది నీ ఆత్మీయ జీవితం మనం పరిశీలించుకోవాలా కాబట్టి త్యాగము అనేది దేవుడు అక్కడ చూపిస్తున్నాడు మనము మన తల్లిదండ్రులు పిల్లలు విడిచిపెట్టి మనం వెళ్తామా ఇంట్లో జ్వరం వస్తే బాధ లేదైనా అనారోగ్యం వస్తే బ్రదర్ మా భార్యకు బాగలేదు బ్రదర్ అంటూ తప్పు లేదా అది నేను దాని గురించి మాట్లాడితే ఆత్మీయంగా మీరు అర్థం చేసుకోండి కాబట్టి వాళ్ళు పేదలు వాళ్ళ అపోస్తులందరూ కూడా సమస్తాన్ని వెంబడించినారు వాళ్ళు అంటే వాళ్ళు ఆ రీతిగా ట్రైన్ చేసుకున్నారు వాళ్ళ కుటుంబాన్ని కూడా ఫ్యామిలీగా ట్రైన్ చేసుకున్నారు వాళ్ళని విడిచిపెట్టాలంటే వాళ్ళు నువ్వు బయటకు రావాలంటే వాళ్ళని ట్రైన్ చేయాలా వాళ్ళు నీకు అడ్డుగా ఉంటారు శత్రువు ఎక్కడుండ నీ ఇంట్లో ఉంటారు శత్రువు నీకు కాబట్టి ఇవన్నీ జయించాలా అని అంటే అదే త్యాగం కదా వాళ్ళకి అవన్నీ లేకుండా ఉంటావు అలాంటి సమస్యలు కానీ వాటి అన్నిటినీ ఏం చేశారు ఆయన మరణం రుచి చూసిన తర్వాత ఆయన తిరిగి లేచిన తర్వాత ఆయన సజీవుడని వాళ్ళు కనబరుచుకున్న తర్వాత అక్క ఎక్కలేని ధైర్యం వచ్చింది వాళ్ళకి అప్పటి వాళ్ళు నిస్సహాయ స్థితిలోనే ఉన్నారు వాళ్ళు ఆయనతో పాటు సేవ చేసి శిష్యులుగా ఉండి అంతా బాగా చూసి చివరికి ఏం చేశారు మళ్ళా చేపల పట్టిపోయినారు మళ్ళా బిజినెస్ చేయనికపోయినారు ఆయన మళ్ళా విడిచిపెట్టిండా దేవుడు విడిచిపెట్టడు దేవుడు ఒక పని కొరకు దేవుని నేర్పరచుకున్నాడు ఒక సాధనము కొరకు అది ఎప్పుడు వాడబడది ఆయన ఇష్టం ఒక సమయం అంతే అనేసి సమయం ఉందని చెప్పి నువ్వు నిర్లక్ష్యంగా జీవించేది కాదు సైనికుడు ఏం చేస్తాడు యుద్ధాన్ని పోయేవాడు శిక్షణ తీసుకుంటాడు నువ్వు శిక్షణ తీసుకోవాలా అన్ని విషయంలో నువ్వు అభివృద్ధి పొందాలా అప్పుడు నువ్వు యుద్ధానికి బయలుదేరాలా కాబట్టి అనేసి నువ్వు సేవ బంద్ చేసి నేను యుద్ధం నేర్చుకుంటే అనేది కాదు నువ్వు యుద్ధంలో పోయినప్పుడే కదా నీకు అన్ని బయలుపరచబడుతుంది యుద్ధంలో ఫస్ట్ అడుగు పెట్టాలా ఫీల్డ్ లో అడుగు పెట్టాలా అప్పుడే దేవుడు నీకు సమస్తాన్ని నీకు అనుగరిస్తూ అన్ని ఆయుధాలు నీకు వస్తూనే ఉంటాయి కాబట్టి ఈ విషయం మనం అర్థం చేసుకోవాలా వాళ్ళు సమస్తాన్ని తృణీకరించుకొని ప్రభుని వెంబడించినారు అలాంటి జీవితము ఈ రోజు ఎవరు జీవిస్తున్నారు చెప్పండి మనం పరిశీలించుకోవాలా త్యాగం చేసుకపోతే ఏది కూడా నీకు రాదన్నట్టు ఆయన త్యాగం చేయబట్టే కదా మనకు రక్షణ వచ్చింది నువ్వు త్యాగం చేస్తే ఏరు వాళ్ళకి రక్షణ వస్తుంది అంటే వాక్యం ఉంది యోహన పత్రికలో ఆయన మన తన మన నిమిత్తం తన ప్రాణం పెట్టిన కనుక మనము కూడా మన సహోదరు నిమిత్తం ప్రాణము పెట్టే బద్దులమై ఉన్నాము అంటే నీ ప్రాణము పోయినంతగా నువ్వు మన సహోదరుల కొరకు ఈ లోకంలో ఉన్న మనుషుల కొరకు నీ నిన్ను త్యాగం చేసుకోవాలా అందుకే ఒక సేవకుడు చెప్పిడు ఒక పాస్టర్ ఆయన చెప్తున్నాడు నువ్వు వెలగాలంట వెలగాల వెలిగించాలా తర్వాత ఆరిపోవాలా అంటే నాకు అర్థం కావాలి అంటే నువ్వు వెలుగులాగుండి అనేకులు వెలిగించాలా చివరికి ఆ వెలుగు ఇచ్చి చివరికి ఆరిపోతావు అంటే ఆ నువ్వు నువ్వు దేవుడు ఎంతగా వెలిగించిండో ఆ వెలుగు అంతవరకు అనేకులకు నువ్వు ఇస్తనే ఉండాలా అనేక జీవితాలను వెలిగిస్తేనే ఉండాలా చివరికి నీ కాలం ముగించుకుంటు అన్నట్టు దాని అర్థం కాబట్టి ఈ లోకమంతా చీకటి కాబట్టి వెలుగు ఎక్కడుంది నీలో ఉంది వెలుగు ఆ వెలుగు మనుషులకు పోవాలా కాబట్టి ఆ రీతిగా పోవాలంటే అంత సునాయసమా సువార్త చెప్పడం చాలా ఈజీ కానీ దాని వెనక ఎవడున్నాడు దాని వెనక ఎవడున్నాడు వాణ్ణి ఫస్ట్ బందిస్తే బంధిస్తే వాడి ఇల్లు నువ్వు దోచుకోలేవు ఒక హృదయాన్ని నువ్వు నువ్వు తీసుకోరావాలంటే ఒక ఆత్మను నువ్వు ప్రభుత్వంతో వాడి చేతుల నుంచి నువ్వు బంధాన్ని విడిపించాలా క్రైస్తవ జీవితం అంటే అది ప్రార్థన చేసే వార్త చెప్తే కాదు విత్తబడిన వాక్యము విత్తబడుతున్నప్పుడు త్రోవ పక్కన పడిపోతుంది ఆకాశ భాషలు ఎత్తుకొని వెళ్ళిపోతున్నాయి ఒకడు కొంతకాలం నమ్ముతున్నాడు కొంతకాలం ఐహికమైన విచారాల చేత ఈ లోక ఆశల చేత పట్టుకొని పోయి అందులో వేలు లేదన చివరికి వెండిపోతున్నారు కొన్ని మున్ల పదలో పడుతున్నాయి వాటిని అంచి వేస్తున్నాయి కొన్ని రాత్రి పడుతున్నాయి చూడండి ఎన్నో లేయర్స్ ఉన్నాయి కాబట్టి అవన్నీ ఈరోజు ఎక్కడ ఉన్నాయి మనుషుల్లో ఉన్నాయి ఆ గుణగణాలన్నీ మనుషులు ఉన్నాయి మనం చెప్పే వాక్యము ఏ రీతిగా వాళ్ళు తీసుకోగలుగుతున్నారు అది నువ్వు గ్రహించాలా వాళ్ళ ఆత్మలోకి వెళ్ళి నువ్వు చూడాలా కాబట్టి ఇక మీదట మన సేవా జీవితంలో మనం ఆ స్థితికి మనం ఎదగాల అప్పుడే గాని ఆ దురాత్మ నుంచి మనుషులు విడుదల పొందరు ఎందుకు మనుషులు రక్షణ పొందరు అంటే ఇది కారణం ఒకప్పుడు నెల పెద్ద సైతానం ఉండే ఒక దురాత్మ ఉండే సేవకు బోధం అంటే అడ్డగిస్తున్నాడు నన్ను ఏదో ఆటంకంలో ఇప్పుడు కాదు నేను రక్షణ పొందని కొత్తలో చెప్తున్నా మనోజ్ బెదర్ ఎంతగా ప్రయాసపెట్టాడు నన్ను నన్ను పట్టుకోలేని ప్రయాసపెట్టాడు ఒకసారి దొరికిటోడు అయినాగా నేను సేవ తీసుకెళ్ళి కాబట్టి ఎందుకు మనం పారిపోతుందంటే దుష్టాత్మను మనుషుల్ని తీసుకొని పోతున్నీ పక్కకి ఆయన సహవాసం నుంచి లేకుండా కాబట్టి ఆయన సహవాసంలో మనం లేకపోతే ఇంకెవరితో సహవాసం చేస్తాం మనం ఖచ్చితంగా సైతం సహవాసం అది నీకు తెలియదు నీ ఆత్మకు మాత్రమే తెలుసు అలాంటి దినాలు ఉన్నప్పుడు మనం ఏ రీతిగా ప్రభు కొరకు జీవించాలా అనే విషయం మనం అర్థం చేసుకోవాలా కాబట్టి త్యాగం పూరితమైన జీవితము ఎట్లా ఉంటుంది వాళ్ళు సంపూర్ణగా తృణీకరించుకున్నారు తన కుమారుడిని మన కొరకు అనుగ్రహించండి ఈ రోజు మనము మన సహోదరుల కొరకు మన మన జీవితాల్లో త్యాగం చేసుకపోతే నువ్వేమి ఏం క్రైస్తవులు మనం చెప్పండి మనమంతా నిజంగా నువ్వు ఎంబడిస్తే ఇక్కడ వాక్యం చెప్తుంది ఆ చూడండి ఎంత త్యాగం ఉంటే ఆ రీతిగా దేవుడు మనకు అనుగ్రహించండు నామకార్థం ఉండేది కాదు కదా ఈస్ప్రో అంటాడు నా తల్లి ఎవరు నా సహోదరులు ఎవరు నా తండ్రి చిత్తాన్ని చేసిన వాళ్ళు నా తల్లి నా సహోదరుడు అంటే తల్లిదండ్రుల మీద ఎందుకు ఆయన అంతగా ప్రయాస ఎందుకు అంత చెప్పిండు అంటే ఆయన తల్లంటే ఇష్టం లేదా సహోదరులంటే ఇష్టం లేదా ఎందుకు ఆ రీతిగా ప్రభు చెప్పిండు త్యాగం అక్కడ కనిపిస్తుంది నీకు ఆయన సేవకులకు నువ్వు అన్ని త్యాగం చేసుకోగలవా నీ జీవితము నీ కుటుంబాన్ని నువ్వు త్యాగం చేసుకోగలవా చూడండి నా కుటుంబము నా పిల్లలు మనం ఎంతగా ప్రయాసపడుతుంటాయి కదా ఈ వాక్యము ఎప్పుడు నన్ను నన్ను కూచుతా ఉంటది వాక్యం ఎందుకంటే కుటుంబాలు ఉన్నాయి అందరికీ కదా అందరికీ ఉన్నాయి కానీ చూడండి ఆ కుటుంబం ఇచ్చింది దేవుడే కదా కానీ ఇక్కడ వీళ్ళు కుటుంబాలు కూడా విడిచిపెట్టిండ్రే అంటే విడిచిపెట్టం అంటే మొత్తానికి విడిచిపెట్టం కాదు త్యాగం అక్కడ త్యాగం కనిపిస్తుంది తృణీకరింపబడిన జీవితం కనిపిస్తుంది చూడండి నా తల్లి ఎవరు నా సహోదరులు ఎవరు నా తండ్రి చిత్తం ప్రకారంగా చేసిన వాళ్ళే అంటారు కాబట్టి ఏసు ప్రభు కూడా ఆయన అద్వితీయ కుమార్ని మనకు అనుగ్రహించండి ఆయన నామంలో విశ్వాసం ఉంచే వాళ్ళందరికీ నిత్య జీవం అంటే దాని అర్థమైంది అక్కడ త్యాగం కనిపిస్తుంది ఈరోజు నువ్వు అట్లా ఆయన కొరకు త్యాగం చేసుకోగలం అదే కదా ఆయన అంటే కాబట్టి చూడండి అక్కడ ప్రభు చెప్తున్న ఒక మాట ఈ మొదటి శతాబ్మంలో వాళ్ళు ఎంత భయంకరమైన శ్రమలు అనిపించినారు ఈ రోజు అంత శ్రమలు మనం అనుభవిస్తున్నామా మనకు ఎలాంటి అడ్డంకు లేవు ఇప్పటి వరకు ఇక మీదట కలగొచ్చు వాళ్ళే మనకు నిదర్శనం వాళ్ళు ఎట్లా వెంబడించారు అట్లను వెంబడించగలవాల అనే విషయం ప్రభు చెప్తుంది ఇక్కడ చూడండి తన ప్రాణమును రక్షించుకున్న వాడు దాన్ని నీ ప్రాణము కొరకు నువ్వు ఎంతగా రక్షించుకుని ప్రయాసపడతావు నువ్వు దాన్ని పోగొట్టుకుంటావు కానీ తన ప్రాణమును నా నిమిత్తం ఆయన నిమిత్తం నీ ప్రాణాన్ని పోగొట్టుకుంటే నీ ప్రాణం పోగొట్టుకోవటం అంటే నీకు ఏది ప్రీతికరమైందో ఏదన్న సమస్తాన్ని నువ్వు ప్రభు కొరకు నువ్వు త్యాగం చేయాల నువ్వు త్యాగం చేయకపోతే నేను త్యాగం చేయకపోతే ఈ లోకానికి రక్షణ రాదు ఆయన త్యాగం కాకపోతే ఈ లోకానికి రక్షణ లేదు ఆయన లోకానికి రాకపోతే ఆయనకి ఈ లోకంలో మనుషులకు రక్షణ లేదు స్వస్థత లేదు నిత్య జీవం అసలు లేనే లేదు అందరూ నశించిపోయిన వాళ్ళు కానీ ఈ రోజు మన జీవితాలు మనం త్యాగం చేసుకోకపోతే ఈ లోకానికి రక్షణ రాదు రక్షకును మనం ప్రకటించలేం వాళ్ళు ప్రకటించిన రక్షకుడిని ఈయనే నిజమైన రక్షకుడు ఈ నామంలోనే రక్షణ ఉంది అని అపోస్తులు ప్రకటించినారు ఎంతగా వాళ్ళు వెంబడించిందంటే చిరస్థేదం చేయబడ్డరు రంపాలతో కోయబడ్డరు బలాలతో పొడవబడ్డరు అగ్నికు ఆహుతైపోయినారు వాళ్ళు అయినా కానీ వాళ్ళని వెంబడించలేం మరణం మెడ మీద కత్తిబడేంత వరకు ఆయన ప్రభుని విడిచిపెట్టలే అది వెంబడించడం అంటే ఈ రోజు క్రైస్తవులనే మనం ఎట్లా వెంబడిస్తున్నాం నీకు అనుకూలమైనప్పుడే నువ్వు వాక్యం ప్రకటిస్తావు నీకు అనుకూలమైనప్పుడే సువార్త పరిచేరికి ఉంటావు తప్పు లేదు అది కూడా పత్తిది ప్రభు అనుకూలించిందే కదా ప్రతిదీ ప్రభు అనుకూలించింది కానీ పత్తి పరిస్థితి నువ్వు గమనించగలవు అనేది అర్థం చేసుకోవాల నువ్వు సేవకు పోతలేవని చెప్పేది కాదు అక్కడ ఎవడ జీవిత తీర్మానం వాడుది ఎవడ లెక్కవాడు చెప్పుకుంటాడు కానీ నీ వంతులో నువ్వు కరెక్ట్ గా ఉన్నవాళ్ళు ఏదో చూసుకోవాలా నేను చూసుకోవాలా కానీ ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే మనం ఏ రీతిగా ప్రభు కొరకు త్యాగం చేసుకోవాలనే విషయం ప్రభు అక్కడ మనకు అది జ్ఞాపకం చేస్తున్నాడు చూడండి తన ప్రాణమును రక్షించుకున్న వాడు దాన్ని పోగొట్టుకున్నను నా నిమిత్తము తన ప్రాణమును పోగొట్టుకున్నవాడు దాన్ని దక్కించుకునను చూడండి కాబట్టి ఏస్తు ప్రభు కొరకు మనం తన సమస్తాన్ని త్యాగం చేసుకుంటే నువ్వు మళ్ళా తిరిగి ఆయన నిత్య జీవంలో దాన్ని పొందుకుంటావు నీకు మరణమే లేదు నీకు చావే లేదు నీకు చావే లేదు ఎందుకంటే ఇక్కడ వాక్యం ఉంది చూడండి నీకు చావే లేదు ఎందుకు అన్నప్పుడు మనిష చూడండి ఒకడు ఒక మనుషుడు లోకమంతా సంపాదించుకొని తన ప్రాణంలో పోగొట్టుకుంటే అతనికి ఏమైనా ప్రయోజనం కొచ్చే ఏమైనా ప్రయోజనం ఉంటుందా ఈ లోకంలో ఎంత ఆస్తులు సంపాదించుకొని కాబట్టి ఒక విషయం నాకు బాగా దేవుడు చూపించింది ఒకడు కలిమి బాగా వాడు విస్తరిస్తే అభివృద్ధి పొందుతు అంటే అది వాడు అది వాడికి జీవం కాదా అక్కడ వేసు ప్రభు అంటే మనం అర్థం చేసుకోవాలా దేవుడి నీకు సమృద్ధిగా మనకు మనకు అనుగ్రహించినప్పుడు చూడండి ఈ లోకంలో క్రైస్తవ జీవితం మనకు అర్థం చేసుకున్నప్పుడు దేవుడు మమ్మల్ని సమృద్ధిగా ఆశ్రదించిన బ్రదర్ మాకు కారు ఇచ్చిన బ్రదర్ ఇల్లు ఇచ్చిన బ్రదర్ అన్ని ఇచ్చిన బ్రదర్ అని చెప్తాను మంచిది కానీ ఈ లోకంలో క్రైస్తవులు నాకు రెండు రెండు మూడు చోట్ల చూపించినారు దేవుడు సమృద్ధిగా వాళ్ళు ఆస్వాదించిండ్రు కానీ వాళ్ళకు మటుకు రక్షణ లేదు ప్రభు నమ్ముకున్నారు కాబట్టి దేవుడు ఇచ్చిండు సమృద్ధిగా వాళ్ళు అది కోరుకున్నారు కాబట్టి దేవుడు ఇచ్చిండు వాళ్ళకి కానీ అది కాదు నిన్ను రక్షించేది అస్థలైంది నువ్వు పొందుకోకుండా ఈ లోకంలో ఏది పొందుకున్నా కూడా అది వ్యర్థమే అనేసి మన ఇల్లు మనకు అవసరం లేదా అన్ని అవసరమే కని నేను అర్థం ఏ రీతికి అర్థం చేసుకోగలను అంటే ఒక మోసకరమైన జీవితం అన్నట్టు దేవుడు మమ్మల్ని సమృద్ధికి ఆస్వాదించిన మాకు అన్ని దేవుడు ఇచ్చిండు మేము కరెక్ట్ గానే ఉన్నాం మేము బాగానే ఉన్నాం అనేది అదొక మోసం అన్నట్టు ఆ మోసం గురించి నేను చెప్తున్నా ఆయన ఆస్వదిస్తాడు ప్రతి ఒక్కరు ఆస్వాదిస్తాడు తగిన సమయంలో కాబట్టి అది కాదు మనకు అవసరం లేదు సమస్తం ఇస్తాడు మనకి ఎప్పుడు ఒక వాక్యాన్ని ఒక గ్యాప్ కనుక దేవుడిని ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుట్టకై సమస్తము సమకూడి జరుగుతున్నవని ఎరుగుదుము జరగబోతుందని చెప్పలేదు అక్కడ పౌలు జరుగుతున్నవని అంటే ఆల్రెడీ దేవుడు ప్లాన్ చేసేసిండు నీకు దేవుడు ప్లాన్ చేసేసిండు అవి నీకు అనుకున్న టైంలో దేవుడు ఇస్తాడు నీకు ఒక నిసి నేను వ్యసనపడొద్దు నిన్ను పోల్చుకోవద్దు ఎప్పుడు పోల్చుకోవద్దు నువ్వు పోల్చుకోవాల్సింది ఏంది తెలుసా ప్రభు వాక్యంతో నిన్ను పోల్చుకోవాలా వాక్యం లాగా నువ్వు పోల్చుకోవాలా అది మన ప్రయాసం అన్నట్టు ఈ లోకంలోకి ఏం కాదు సమస్తం దేవుడిస్తాం నీకు చూడండి కాబట్టి ఏది మనకు అవసరం ఏది ఉత్తమమైంది మార్తా ఐగికమైన విచారాలతో మో ఈ లోకంతో మో కొట్టుకొని అనేక మో పనులతోటి మారతా మారతా నువ్వు అనేకమైన పనుల కోసం నువ్వు ఈ రోజు ను మనం మారతా ఉన్నాం అనేక పనుల కోసం కొట్టుకొని ఉన్నాం మనం కానీ ఉత్తమమైంది ఒకటే అది మరే పెద్ద నుంచి ఎది కూడా ఎప్పుడు కూడా అది తీసివేయబడదు ఆమె ఆయన పాదాల దగ్గర కూర్చొని ఆయన బోధ వింటుంది అందుకే ప్రతి రోజు మనం ఆయన పాదాల దగ్గర కూర్చొని మనం వినాలా అని చెప్పే మాట వినాలా విని నేర్చుకోవాలా ఆ పని మనం నేర్చుకోవాలా నేను సాత్వికను దీని మనసు వచ్చి నేర్చుకొని నా కాడి మోయమన్నాడు నువ్వు నేర్చుకోకుండా ఏం కాడి మోస్తావు ఇది ఆత్మీయ జీవితం కాబట్టి ఆత్మీయ జీవితం అంటే క్రైస్తవులు ఒక యుద్ధం మనకు తెలియదు కాబట్టి సుమార్త యథావిధి జీవితం అంటే నీకు ఇవన్నీ అవసరం లేదు ఉన్న కాడికి సార్ను వాక్యం చెప్పుకొని వెళ్ళిపోతే సాల్ నీకు ఇవన్నీ మనకు అవసరం లేదు అన్నట్టు కానీ కొంతమందిని మనకు దేవుడు యుద్ధానికి లేపుతుంది అందరు ఉంటే మరి వాళ్ళు రక్షించేది ఎవరు అందరు ప్రజలాగా ఉంటే రాజు ఎవరు అందరూ యుద్ధం తెలియని వాళ్ళలాగా ఉంటే మరి యుద్ధం వచ్చినప్పుడు యుద్ధం చేసేది ఎవరు దేవుడు ఎవరొకరు పెట్టుకుంటాం అది నువ్వు కావచ్చు నేను కావచ్చు మరి ఎవరైనా కావచ్చు ఎవడ తీర్మానించుకొని యుద్ధ భూమిలోకి వస్తే వాడినే దేవుడు ఏర్పరచుకుంటాడు ఏం లాభం చూడండి కాబట్టి ప్రతి విషయంలో మనం బహు జాగ్రత్త కలిగి మన మన ఆత్మీయ జీవితాన్ని పెంపొందించుకోవాలనే విషయం ప్రభుకి జ్ఞాపకం చేస్తున్నాడు చూడండి అయితే మనుషు కుమారుడు తన తండ్రి మహిమ గలవాడే తన తండ్రి మహిమ గలవాడే తన దూతలతో కూడా రాబోచున్నాడు ఖచ్చితంగా వస్తాడు ఈ లోకానికి అప్పుడు ఆయన యవని క్రియలు చొప్పున వారికి ప్రతిఫలం ఇచ్చును ఎవరి క్రియల ప్రకారంగా దేవుడు ప్రతిఫలం ఇస్తారు నువ్వు అనుకోవచ్చు ఇప్పుడు మంచి క్రియలు చేసిన వాళ్ళు చివరి వచ్చే వరకు వాళ్ళ క్రియలు చెడ్డవైతేము ఇప్పుడు చెడ్డ క్రియలు చేసిన చివరికి మంచివాడైతడేమో మొదటి వారు కడపట వారు కడపట వారు మొదటి వారు అందుకు ప్రభు నువ్వు ఏ స్థితిలో పిలవబడ్డవో అదే స్థితిలో నువ్వు చివరి వరకు ప్రభులో ఉండాల నీకు చెంచల మనసు ఉండొద్దు ను స్థిరమైన జీవితము ఏ సత్యంలో మనం మనము స్థిరపరచబడ్డమో ఆయన మొదటి నుంచి ఏం మాట్లాడిండో ఏం మనకు బయలుపరిచిండో అదే చివరి వరకు పౌలంటూ నేను వచ్చేంత వరకు నువ్వు చదువుటేందు నువ్వు జాగ్రత్త కలిగి ఉండమన్నాడు ప్రతి విషయంలో మన జాగ్రత్తగా మోసపోయే కాలం ఇది అనేకులు మోసపోతారు సాధ్యమైతే ఏర్పరచబడ సైతం మోసపోతారు నువ్వు మోసపోతావేమో అందుకు మనం జాగ్రత్తగా ఉండాలి ఆయన వాక్యంలో మనం జీవించాల ఆయన వెంబడించే వాళ్ళు ఎప్పుడు ఆయన వాక్యములో మనం జీవించాలా భద్రపరచబడాలా ఎందుకంటే నువ్వు భద్రపరచబడి ఎందుకు దేవుడు ఒక శేషాన్ని దేవుడు ఏలేని ఎందుకు ఏర్పరచుకున్నాడు ఒక భక్తుడు ఉంటాడు పాత నిబంధన కాలంలో ఒక చిన్న ప్రవక్తలు ఉపాధ్య ఉపాధ్య ఆ కాలంలో యజబేలు దేవుని బిడల్ని చంపుతూ ఉంటే క్రైస్తవులు చంపుతూ ఉంటే ఈ ఉపాధ్యాయును ఆయన ఒక యాభై మందిని ఎంతో మంది కౌంటింగ్ అక్కడ ఉంది లెక్క ఆయన ఒక గృహంలో పెట్టేసి వాళ్ళకి ఆహారం ఇస్తూ పోషిస్తూ ఉంటాడు ఆయన ఆ ఉపద్య దేవుని ఎందుకు భయభక్తులు కలవాడు చూడండి ఆయన ద్వారా దేవుడు వాళ్ళని కాపాడుతున్నాడు పోషిస్తున్నాడు దేవుడు ఈ రోజు నీ ద్వారా అనేకులు పోషింపబడాలనే దేవుని కాపాడుతున్నాడు ఇంతకాలం వరకు ఎందుకు మనం ఇంతకాలం కాపాడుతున్నాడు ఇన్ని శ్రమల నుంచి ఇన్ని కష్టాల నుంచి ప్రతి దశ నుంచి ఎందుకు అని విడిపిస్తూ మనల్ని నీ ఆయన ప్రణాళిక నీ పట్లది నెరవేరేంత వరకు నేను ఆయన విడిచిపెట్టాడు ఆయన విడిచిపెట్టడే మన నిర్లక్ష్యం లేదు కాదు ఆయన విడిచిపెడతాడు ఆయన విడిచిపెట్టడు అని నువ్వు గ్రహించగలవా ఒక దశ వరకి చూడండి అప్పుడు దేవుడు చెప్తున్న అక్కడ ఎవడి క్రియల ప్రకారం వాళ్ళ ప్రతిఫలం ఇస్తాడు ఇక్కడ నిలిచిన వారిలో కొందరు ఇక్కడ అన్నప్పుడు ఎక్కడ గురించి మాట్లాడుతుండే ఇక్కడ ఇక్కడ దానించే వాక్యంలో ఇక్కడ మనమున్న గుంపులో ఇక్కడ ఉన్న వాళ్ళు కొందరు మనిషి కుమారుడు తన రాజ్యముతో వచ్చుట చూచు వరకు మరణము రుచి చూడరని మీతో నిశ్చయముగా చెప్పుచున్న నన్ను అలలుయేసు ప్రభు తిరిగి వచ్చేంత వరకు నువ్వు నేను చావను ఆయన తిరిగి వచ్చేంత ఆయనని నేను చూస్తాను ముఖాముఖిగా నా ప్రభును ఒకరోజు ఆయన ఆయన రాజ్యంతో కూడా తిరిగి వస్తారు కోట్ల దూత సమూహము పరిశుద్ధులు అంత దిగి వస్తారు అప్పుడు నేను చూస్తా ఇక్కడున్న వాళ్ళు కొందరు ఆయన వచ్చేంత వరకు మరణం రుచి చూడరు నువ్వు చావవు ఏసు ప్రభు రెండో రాగట వరకు నువ్వు సజీలుగా ఉంటావు నేను నమ్ముతున్నా నేను నమ్ముతున్నా ఈ వాగ్దానం నా జీవితంలో నెరవేరిన గాక కాబట్టి ఆయన తిరిగి వచ్చేంత వరకు మనం ఉంటాం నువ్వు ప్రకటిస్తూ సువార్త కాబట్టి దాన్ని తగిన ఆ రీతి వరకు నువ్వు నిలిచి ఉండాలంటే నువ్వు ఎంత జాగ్రత్త ఎంతగా నువ్వు ప్రభు కొరకు జీవించాలా అనే విషయం ప్రభు మనకు అవి జ్ఞాపకం చేయబడుతుంది కాబట్టి చివరిగా నేను వాక్యాన్ని ముగించక ముందు చూడండి ఆ కాలంలో చూడండి లూకాసు వార్త లూకాసు అధ్యాయంలో దేవుడు ఒక విషయం మనకు మాట్లాడుతున్నాడు లూకాసు వార్త అధ్యాయం నాలుగో వచ్చినంలో యోహోన్ భక్తుడు బాప్తీశమిచ్చి యోహాను కాలంలో ఎట్లుంది పరిస్థితులు కాబట్టి ఆ కాలంలో పరిస్థితులు అంటే మనుషులు అంత భయంకరంగా జీవిస్తా ఉన్నారు చాలా భయంకరంగా జీవిస్తున్నారు కాబట్టి రక్షణ లేదు మనుషులకి పాపభూరితమైన జీవితము కాబట్టి చివరి ప్రవక్త బాప్తీశమిచ్చి యోహాను ఆయన ప్రకటిస్తున్నాడు ఏం ప్రకటిస్తున్నాడు ప్రభు మార్గము సిద్ధపచ్చుడి నాలుగో వచనంలో దేవుని వాక్యం ఆయన దగ్గరికి వచ్చింది యోహాను దగ్గరికి దేవుని వాక్యం వచ్చింది ఆయన వాక్యం ఆయన దగ్గరికి వచ్చినప్పుడు ఆయన ఏం చేసినట్టే అరణ్యంలో ప్రకటిస్తూ కేకలు తీసుకుంటున్నాడు ఈ లోకమే ఒక అరణ్యం ఈ లోకం అరణ్యం ఎట్లా ఉంది ఈ లోకమే ఒక అరణ్యం ఈ అరణ్యంలో నువ్వు నేను ఉన్నాం ఈ అరణ్యంలో నువ్వు నేను ఉన్నాం కాబట్టి ఇక్కడ వాక్యం చెప్పబడుతుంది చూడండి ప్రభు మార్గము సిద్ధపరచుడి ఆయన త్రోవలు సరళం చేయుడి కాబట్టి ఇప్పుడు త్రోవలు అడ్డుగున్నాయి సైతాను అడ్డుపడి వాడు అడ్డుగా ఉన్నాడు వాడు ఎన్నో అడ్డు బండలేసిండు దేవుని మార్గంలో మనుషులను పోనీకుని కూడా అడ్డుపడిండు పత్తి మార్గము సిద్ధపరచమనడు అంటే ఏ మార్గం కరెక్ట్గా లేదు ఏ మార్గం కూడా సరిగా లేదు ఎవరి ఇష్టాల ప్రకారంగా వాళ్ళు జీవిస్తున్నారు కాబట్టి మార్గము సిద్ధపచ్చమనడు ఏ మార్గము ఏ మార్గం ఆయన రావాలంటే నువ్వు సిద్ధపరచాలా ఆయన మనుషుల జీవితాలు రావాలంటే నువ్వు వాళ్ళని స్థిరపరచాలా వాళ్ళని సిద్ధపరచాలా ఆయన త్రోవలు సరళం చేయుడి ఆయన త్రోవలు అంటే దేవుని మార్గాలు దేవునిక ప్రణాళికలు నువ్వు సరళం చేయాలా అంటే వాటికి ఎలాంటి అడ్డులు అప్పుడు ఆయన దిగి వస్తాడు అప్పుడు ఆయన దిగి వస్తాడు అనే విషయం చూడండి ఆయన దిగి వస్తాడు చూడండి ఆయన త్రోవలు సరళం చేయుడి పత్తి పల్లము పూర్చబడను పల్లము పూచబంటే అన్ని లోయలు గుట్టలు ఉన్నాయి మీరు అర్థం చేసుకుని అప్ అండ్ డౌన్గా ఉన్నాయి అప్ అండ్ డౌన్గా ఉన్నాయి అంటే ఏది లెవెల్గా లేదు ఈ లోకము ఏది లెవెల్గా లేదు అంత వంకెంకర్గా కాబట్టి వంకటింకరు దాన్ని నువ్వు సరి చేయాలా వంకర మార్గం తినని మార్గంగా చేయాలా దేవుడినిక ఆ కృప ఇచ్చిండు దేవుడినిక ఆ అధికారం ఇచ్చిండు ఆయన త్రోవల సరళం చేయుడి చూడండి పత్తి పల్లము పూర్చబడును పత్తి కొండయి మెట్టయి పల్లము చేయబడును అడ్డుగున్నాయి పర్వతాల అడ్డుగున్నాయి కొన్ని అడ్డుగున్నాయి దేవుని చూడని కొన్ని అడ్డుగున్నాయి వాటన్నిటిను వాటన్నిటిని సరళం చేయాలా ఆయన మహిమను మనుషులు చూడాల ప్రతి మొన్నటి దినం మనం చూసిన వాక్యం ఈ లోకంలో ముసుకుంది ఇంకా మనుషులు ఇంకా ముసుకులే ఉన్నారు ఆయన మహిమను చూడలేని స్థితిలో ఉన్నారు కాబట్టి నువ్వు ఆయన మహిమను చూపించాలా మనుషులు చూడండి పత్తి మార్గము తిన్నవగును కరుకు మార్గములు నున్నవగును వగును కాబట్టి ఎన్నో ఉన్నాయి ఇక్కడ ఎన్నో మార్గాలు ఒకటి ఏముంది పల్లం అంటే ఆయన త్రోవల చేయటం అంటే ఫస్ట్ మొదటిది ఆయన త్రోవల చేయటం అంటే అడ్డుగున్న వాటిని సరి చేయటం తర్వాత పత్తి పల్లము అంటే పల్లం అంటే లోతు పత్తి పల్లము పూడ్చబడి అంటే వాటి మొత్తం నువ్వు లెవెల్ చేయాలా మార్గం స్ట్రైట్ గా పోవాలంటే నువ్వు దాని లెవెల్ చేయాలా అప్పుడే కానీ నీకు గర్వ్యంగా అనిపించదు అన్నట్టు కాబట్టి దుష్టుడు అనేకమైన వంకర మార్గాల్లో రకరకాలుగా ఈ సృష్టిని వాడు తారుమా చేసి మనుషులు మోసగించి అబద్ధ బోధలు మతపరమైన జీవితం జీవిస్తూ సృష్టికర్తను విచ్చిపెట్టి సృష్టిని పూజిస్తున్నారు ఈ లోకంలో వాటన్నిటి నువ్వు సదుని చేయాలా వాటన్నిటి నువ్వు సరి చేయాలా వంకర మార్గములు తిన్నవగు నువ్వు సరి చేయాలా కరుకు మార్గంలో నున్నవకును అంటే ఆ రఫ్గా ఉన్న వాటన్నిటి నువ్వేం చేయాలా అంటే కఠినంగా ఉన్న వాటన్నిటిని కరుకు పెట్టిన వాటి అన్నిటి నువ్వేం చేయాలా స్మూత్ గా చేయాలా అంటే కఠినమైన హృదయాలు కూడా మెత్తని హృదయం లాగా మారాలా కాబట్టి దేవుని రక్షణ చూతురు అని అరణ్యంలో కేకలు వేచిన ఒకని శబ్దము అని ప్రవక్తని యశయ వాక్యము లా గ్రంథమందు ఇది జరిగెను అది జరిగింది ఇది జరిగింది కాబట్టి రోజు దేవుడు నీ నా ద్వారా అది జరిగించబోతున్నాడు నువ్వు దాన్ని స్వీకరిస్తే కాబట్టి చూడండి అందుకే యషయ గ్రంథం యశాయ గ్రంథంలో మనం చూస్తే ఒక వాక్యం యశా గ్రంథంలో ఆ యషయ గ్రంథం యాభై అధ్యాయం నలభై అధ్యాయం ఏషయ గ్రంథం నలభై అధ్యాయంలో ఒక వాక్యాన్ని మనం చూసి మనం ముందుకు వెళ్ళిపోవాలి యశాయ గ్రంథం నలభై అధ్యాయం ఇదే వాక్యం అక్కడ అక్కడ యషయా ప్రవచనం అక్కడ మనం చూస్తాం నలభై అధ్యాయము ఐదో వచ్చినం యషయా గ్రంథం నలభై అధ్యాయము ఐదో వచనంలో యషియా ప్రవచిస్తున్నాడు యషియా ప్రవచిస్తున్నాడు ఐదో అధ్యాయంలో చూడండి మూడవ వచ్చినం చూడండి ఆలకించుడి అడవిలో ఒకడు ప్రకటించుతున్నాడు ఎట్లనగా అరణ్యంలో యుహోవాకు మార్గము సిద్ధపరచుడి ఎవరికి మార్గం సిద్ధపరచాలా దేవునికి మార్గం సిద్ధప ఎందుకని రావాలా కాబట్టి వాటన్నిటిని నువ్వు సరి చేయాలా అనే విషయం చెప్తుండ అక్కడ ఎడారిలో మా మా దేవుని రాజ మార్గము సరళం చేయండి ఇవి రాజ మార్గము రాజు వస్తుందంటే ఏం చేయాలా రాజు వస్తుందంటే అందరూ సైలెంట్ అయిపోతారు రాజు వస్తుందంటే ఎంత గంభీరంగా ఒక సీఎం వస్తుందంటే రోడ్లు మొత్తం క్లియర్ చేసేసి ఎలాంటి ట్రాఫిక్ లేకుండా అన్నిటిని జాగ్రత్త చేస్తారు అన్నిటిని సరి ఎక్కడ ఎలాంటి అడ్డంకులు లేకుండా వాటిని స్ట్రైట్ చేస్తారు కాబట్టి ఈ సృష్టిని చేసిన గొప్ప దేవుడైన మన ప్రభు రావాలంటే మనం ఏం చేయాలా రాజమార్గం సిద్ధపరచాలా అనే విషయం చెప్తున్నా అక్కడ కాబట్టి పత్తి పర్వతము పత్తి కొండ అనచవలను ఇవన్నీ అడ్డుకొని ఈరోజు పత్తి పర్వతములు అన్నప్పుడు ఆత్మీద శ్రాద్ధం చేసుకోవాలా అవి సంఘాలు కావచ్చు ఏమన్నా కావచ్చు దేవునికి విరుధంగా ఏదో నిలబడ్డా సరే అది అడ్డుపడేదే అది ఏమన్నా కానీ అది లెవెల్ కావాల్సిందే వంకరవి చక్కగాను కరుకవిని సమముగాను ఉండవలను యహోవ మహిమ ఈ వాక్యం గురించి మనం ఎత్తుతున్నావు యహోవ మహిమ బయలుపచ్చబడును ఎందుకు సరళం చేయాలా నువ్వు సరళం చేస్తే ప్రతి ఒక్కరికి ఆయన మహిమను బయలుపరచబడుతుందంట దేవుడు బయలుపచ్చబడతాడు దానికి ఎవరు కారణం కావాలా నువ్వు నేను కావాలా కాబట్టి ఒకడును తప్పకుండా సర్వ ఆయన సర్వశైల దాని చూచేద్దరు ఇలాగ జరుగునని యుహోవ సెలవిచ్చి ఉన్నాడు కాబట్టి ఆయన సెలవిస్తున్నాడు ఇలాగ జరుగుతుంది కాబట్టి పాత నిబంధన కాలంలో ఉన్న ప్రవచనము అది యశయ ప్రవచనము క్రొత్త నిబంధనలు బాప్తిసిన విహోం ద్వారా అది నెరవేరింది కాబట్టి మనం అర్థం చేసుకోవాలా నీ ద్వారా ఏ ప్రవచనం నెరవేరుతుంది ఈ రోజు నువ్వు ప్రశ్న వేసుకోవాలా నేను ప్రశ్న వేసుకోవాలా ఏ ప్రవచనము నువ్వు దాన్ని నెరవేర్చగలవు వారి కాలంలో ఆ ప్రవచనం వాళ్ళు నెరవేర్చినారు ఆ ప్ర ఈ కాలంలో ఎన్నో ప్రవచనాలు నెరవలస నెరవేరవలసిన ప్రవచనాలు ఎన్నో ఉన్నాయి ఆ ప్రవచనాలను నీ ద్వారా దాన్ని నెరవేర్చాలని ప్రభు సిద్ధంగా ఉన్నాడు వాళ్ళు ప్రవచించినారు యోహన్ యష్యా కానీ ఎవరు అమలు పచ్చిండు యోహన్ భక్తుడు కాబట్టి వాళ్ళు ప్రవచించిన ఆ ప్రవచనాలు ఈరోజు ఈ కాలానికి ఎవరు ఉన్నాం మనం మనం అందరూ కాబట్టి మనము వాటిని నెరవేర్చాలా అనే విషయము ప్రభుది జ్ఞాపకం చేస్తుంది కాబట్టి ఈ ప్రవచనాల గురించే వాళ్ళు ఎంతగా ప్రయాసబడినారు అపోస్తులు కాబట్టి చూడండి ఆ కాలంలో మీరు అర్థం చేసుకోండి ఒక విషయం నాకు అర్థమైంది పౌలు పౌలును చంపాలని పౌలు వారికి పౌలుని చంపాలని ఎంత భయంకరంగా వాళ్ళు పొంచిన్నారు పొంచున్నప్పుడు అది కొరెంది పత్రికలో ఉంటుంది వాక్యం రెండో కొరెందులు ఉంటుంది రెండో కొంది పత్రిక పదకొండు అది ముప్పై మూడు వచ్చినంలో ముప్పై దమస్కులో అరేత అను రాజు ఉన్న అధిపతి నన్ను పట్టగోరి కావలించి దమస్కీయుల పట్టణంలో భద్రం చేసినాను అంటే పౌల్ని పట్టుకోవాలా చంపాలా పౌల్ని అని వాళ్ళు కాపు కాసేరంట చూడండి ఆ టైంలో శిష్యుల్ని చంపాలని చూడండి ఎలాంటి పరిస్థితుల్లో వాళ్ళు సేవ చేస్తున్నారు అది నాకు ఆశ్చర్యం అనిపిస్తూ ఉంటుంది ఈ రోజున్న పరిస్థితులు ఉండి కూడా మనము ఆయన సేవ చేయలేకపోతున్నారు సంపూర్ణంగా కదా కాబట్టి అప్పుడు పౌలు అప్పుడు నేను కిటికీలో గున్న గున్న గోడ మీద నుండి గంపలో దింపబడి అతన్ని చేతిలో నుండి తప్పింపబడి తప్పించుకొని పోతిని చూడండి గంపల దింపినంట పౌరులను దాచిపెట్టినారు వాళ్ళు దాచిపెట్టి ఒక గంపల పెట్టి ఆయన్ని ఆ గోడ నుంచి కింద దింపి మీరు అర్థం చేసుకుని ఒకవేళ ఆ గంప బ్యాలెన్స్ తప్పి కింద పడిపోతే పరిస్థితి అంటే మరణము ఎట్టుందంట ఆ టైంలో మనుషులు భయపడి భయపడి జీవించట కాలం ఆ నెరవ చక్రవర్తి భయంకరంగా మనుషులు చంపుకుంటూ పోతుంది వాడు మనుషులు చనిపోతా ఉంటే వాడు ఏలాని చేసి వాడు ఆనందించటోడు అంత క్రూరమైన మనిషి అలాంటి క్రూరమైన జంతువులు క్రూరమైన యుగం ఈ రోజు ఆ క్రూర జంతువులు ఈ రోజు లేవా దేశం మీరు చేసుకోండి ఎక్కడనే అవై మృగాలు మనుషుల్లో ఉన్నాయి సంఘాల్లో ఉన్నాయి ఈ లోకంలో ఉన్నాయి ఆ క్రూర మృగాలు ఈరోజు ఆత్మలు ఈరోజు ఉన్నాయి అవి అవి ఈ రోజు మనుషులు పట్టి సత్యం నుంచి తొలగించకుండా ఆయన నమ్మకుండా అడ్డగిస్తూ ఆయనను హేళన చేస్తూ ఆయన మరణాన్ని హేళన చేస్తూ దేవుని హేళన చేస్తూ సృష్టికర్తకి విరోధంగా మాట్లాడుతూ అవి అడ్డుపడుతున్నాయి ఈరోజు అలాంటి దుష్ట దుష్ట శక్తులను ఎవడ సంహరించాలా ఈరోజు ఎందుకు దేవుడు నిన్ను ఒక ఆత్మీయ వీరుడిలాగా దేవుడిని పెట్టిండి ఎందుకు సైనికుల్లాగా దేవుడిని పెట్టిండు అది మనం అర్థం చేసి నువ్వు సైనికుల్లాగా ఉంటావా నువ్వు యుద్ధంలో ఉంటే కొన్ని నియమాలు నువ్వు చేయాలా ఏందా నియమాలన్నప్పుడు చూడండి తిమోతికి రాసిన రెండో పత్రికలో మీరు ఎన్నోసార్లు ఈ వాక్యం ధ్యానించి తిమోతికి రాసిన రెండో పత్రిక వాక్యం చేసి నువ్వు వాక్యాన్ని తిమోతికి రాసిన రెండో పత్రిక తిమోతికి రాసిన రెండో పత్రికలో ఒక వాక్యాన్ని రెండో అధ్యాయం రెండో అధ్యాయము రెండో తిమోతి రెండో అధ్యాయము మూడో వచనంలో క్రీస్తు ఏసీ యొక్క క్రీస్తు ఏసి యొక్క మంచి సైనికు వలె నాతో కూడా శ్రమ అనుభవించము కాబట్టి మనం అర్థం చేసుకోవాల సైనికుడు ఎప్పుడు శ్రమలు అనుభిస్తూ ఉంటాడు ఎందుకు తెలుసా సైనికుడు అంటే యుద్ధం పోయేవాడు ఈ యుద్ధం పోయేవాడికి ఎప్పుడు శ్రమలు ఉంటాయి అన్నట్టు కాబట్టి చూడండి సైనికుడు మంచి సైనికుని వలె అంటే మంచి సైనికులు చెడ్డ సైనికులు కూడా ఉన్నారన్నట్టు మనం అర్థం చేసుకోవాలి అట్లా వాక్యం అర్థం మంచిది చెడ్డది కూడా ఉంది వెలుగు చీకటి కూడా ఉంది అని అర్థం నీతి అన్నప్పుడు స్వనీతి కూడా ఉంది పరిశుద్ధాత్మ అన్నప్పుడు దురాత్మ కూడా ఉంది ఇట్లా అర్ధం అర్థం చేసుకోవాలా ప్రతి దతి దశలో సైనికుడు చూడండి మంచి సైనికు నాతో కూడా శ్రమ అనుభవించము కాబట్టి ఇప్పుడు మీరు అర్థం చేసుకోండి అపోస్తులు ఒక సైనికు లాగా ఉండి శ్రమలు లేదా గొప్ప యుద్ధం చేసిందా లేదా ఆ కాలంలో మనుషుల్లో ఉన్న యుద్ధం చేసిన వాళ్ళు వాళ్ళున్న దయ్యాలతో యుద్ధం చేసినారు వాళ్ళు ఎదిరించినారు వాళ్ళు అబద్ధ బోధ ఆ అబద్ధ బోధలతో మనుషుల్ని మబ్బ పెట్టి భయపడి భయాక్రాంతులు చేస్తున్న ఆ కాలంలో శిష్యులు అంత ధైర్యంగా నిలదొక్కొని ఆ దురాత్మంతోనే మృగాలతోనే పోరాడి ఆయన రాజ్యాన్ని స్థాపించగలిగినారు అది గొప్ప యుద్ధం ఆయన వెంబడించడం అన్నట్టు ఆయన వెంబడించే వాడు యుద్ధంలో ఉంటాడు అన్నట్టు చూడండి మంచి సైనికు వల్ల నాతో కూడా శ్రమ అనుభవించము సైనికుడు ఎవడను యుద్ధములకు పోవనప్పుడు సైనికుడు ఎప్పుడు యుద్ధానికి తను దండులో చేర్చుకున్న వారిని సంతోష పెట్టవాలనని ఈ జీవన వ్యాపారంలో చిక్కుకొనడు దేంటి కూడా వాడు చెక్కబడ్డంట ఒకవేళ వాడు చెక్కబడితే మరి యుద్ధం పోయేవారి ఏం కావాలా వాళ్ళ పరిస్థితి ఏం కావాలా రాజు యుద్ధానికి పోకపోతే ప్రజల పరిస్థితి ఏం కావాలా బానిసత్వం బానిసత్వమే కదా ఆ రోజు రాజు యుద్ధం చేయాల్సింది పోయి సౌలు ఏం చేసిండు భయపడిపోయిండు గొలియాతని చూడంగాని అంత గొప్ప వివాహాన్ని చూడంగా దావి గొలియాతకు వీక్వల్ సౌలు కానీ అంత అభిషేకం పొందుకొని సౌలరాజు ఏం చేసిండు భయపడి యుద్ధాన్ని పోకుండా అక్కడ కూర్చొని గమ్మునున్నాడు ఏ ఏం తెలియని వాడు దావిదు దావిదు కూడా యుద్ధంలో ఉన్నవాడే చూడండి దావిదుని దావిధిని దేవుడి చిన్నతనం చ్రైన్ చేసిండు ఆయన ప్రభు ఆయన చేతులకు వేళ్లకు పోరాటం నేర్పించింది ఇప్పుడు మీరు అర్థం చేసుకోండి మీకు ఒక వాక్యం నేను చెప్పినాం ఒక నియమం ఉంటుందని చెప్పిన దావీదు భవిష్యత్తులో ఇష్టాల మీద రాజుగా ఉండాలా కాబట్టి రాజు అనే వాడు ఎట్లా ఉండాలని చిన్నతనం నుంచి యుద్ధం నేర్చుకుండు మృగాలతోటి సింహాలతోని పోరాడిండు అంటే మీరు అర్థం చేసుకోవాలి ఆత్మీయ దశలో నువ్వు మృగాలతోటి సింహాలతోటి నువ్వు పోరాడాలా గొర్రె పిల్లలను విడిపించాలా అంటే ఏం చేయాలా నువ్వు గొర్రె పిల్లల్ని విడిపించాలంటే నువ్వు సింహాలతోని పోరాడాలా ఎలుగు బంటలతో నువ్వు దావీదు చిన్నతనం నుంచే అతను పోరాడిండు తర్వాత యుద్ధాలు చేసిన ఎన్నో యుద్ధాలు చేసేడు ఎన్నో యుద్ధాలు చేసిన విజయం ఇచ్చిన ఆత్మీయ దశ మీద అర్థం చేసుకుంటే ఈ రోజు మృగాలు తోని సింహాలతోని యుగా మృగాలతోని తోడేళ్లతో యుద్ధం చేస్తున్నావు నువ్వు నేర్చుకున్నవా యుద్ధం నువ్వు నేర్చుకోవాలా నువ్వు నేర్చుకోకపోతే ఈ లోకమైన క్రైస్తవుల లాగానే ఉండిపోతాం మనం కాబట్టి వాళ్ళ బంధకాలు ఉన్న సంగతి అది మనం అర్థం చేసుకోవాలా ఆత్మీయ దశలో మీరు అర్థం చేసుకోండి మీరంతా వాక్యం తెలిసిన వాళ్ళు వాక్యాలు చెప్పేటోళ్ళు కాబట్టి మనం అర్థం చేసుకోవాలా పౌరుణ్ణి ఆ గోరే ఆ గంప నుంచి కింద దింపం తప్పించి తప్పించింది కలిసి అతను తప్పించింది కాపేసిండ్రు సహితాన్ని కూడా మాటేసిండు వాడు ఆయన బిడలన చంపనీకి వాడు పొంచినడు సింహం పొదలో పొంచి ఉంది అమ్మాంతంకి వచ్చి పైన కాబట్టి ఆ సింహాన్ని నువ్వేం చేయాలా దాన్ని సంహరించి ఆ సింహప నోట్లో నుంచి ఆ గొర్రె పిల్లలు మనం బయటదే ఈ రోజు సింహప నోట్లో ఉన్న గొర్రెలు ఎవరి ఎవరు చూస్తున్న ఆత్మీయ దశలో వాటిని వాడు వాడు దేవుని హృదయంలో వాళ్ళ మందిరాల్లో కూర్చోండు వాళ్ళ హృదయాల్లో సింహాసనం వేసుకొని కూర్చోండు వాణి నువ్వు కూలగొట్టాలా వాణి నువ్వు అంటే నువ్వెంత యుద్ధ వీలుగా తయారు కావాలా చూడండి అక్కడ వాక్యం చెప్తుంది చూడండి జట్టి మరియు ఐదవ వచనం జట్టి అయిన పోరాడినప్పుడు నియమం ప్రకారం పోరాడుకుంటే వాళ్ళకి కిరీటము దొరకదు ఇందాక చెప్పినా ఒక నియమం ఉంటది నువ్వు యుద్ధం చేయడం ఒక నియమం ఉంటుంది అది ఏందా నియమం నువ్వు అపోస్తుల కార్యం చదివితే నీకు అర్థమవుతుంది ఏందా నియమం అపోస్తుల కార్యం నువ్వు చదివితే మొదటి నుంచి నీకు తెలుస్తుంది ఆ నియమం ఆ నియమం ప్రకారంగా వాళ్ళు ఎట్లా పోరాడినరు ఎట్లా యుద్ధం చేసినారు ఏ పరిస్థితులు యుద్ధం చేసినారో అప్పుడు నీకు అర్థమవుతుంది కాబట్టి ఆ నియమం మనం తెలుసుకోవాలి ఏందా నియమం అది ఆత్మీయమైన నియమం నువ్వు ఆత్మీయ జీవితంలో నువ్వు ఆయన స్థితి ఆయన అక్క ఉన్నత స్థితికి నువ్వు ఆ లెవెల్స్ లో నువ్వు ఉన్నప్పుడు నీకు అవన్నీ అనుగరించబడతా ఉంటాయి కాబట్టి చూడండి పౌలు తప్పించింది ఆ టైంలో కాబట్టి చూడండి ఆ టైంలో ఏం జరిగింది అపోస్తుల కార్యంలో చూడండి అప్పుడు వాళ్ళు వాక్యం పరిచయ చేస్తుంటే చూడండి ప్రతి ఒక్కరికి రెండు భయం కలిగిందంట అపోస్తుల ద్వారా అనేక సూచక్రియ మహాత్లు జరుగుతున్నాయి కాబట్టి వాళ్ళంతా తన శిరాస్తులు అమ్మేసింది మొత్తం అపోస్తుల పాదాల మీద పెట్టి ప్రతి దినం వాళ్ళు ప్రార్థన చేస్తూ అందరూ కూడుకొని ఏక హృదయం ఏకాత్మ కలిగి అందరూ పరిశుద్ధాత్మతో నింపబడి ఆ ఇల్లంతా కంపించింది వాళ్ళు ప్రార్థన దేవుని ఆత్మ దిగింది వాళ్ళు గంభీరంగా దేవుని స్థుతిస్తుంటే ఆ ఇల్లు కూడా కంపించిందంట అంత పవర్ఫుల్ అభిషేకం అలాంటి అభిషేకం అలాంటి కాలంలో వాళ్ళు పొందుకోగలిగిన ఈ రోజు మనం ఎందుకు పొందుకోలేకపోతున్నాం ఎందుకు క్రైస్తవం ఈరోజు అరీతి ఉండలేకపోతున్నారు మనం అర్థం చేసుకోవాలా ప్రతి దశలో మనము ఆ యుద్ధానికి మనం సిద్ధపడాలా కాబట్టి ఇది పోరాటం ఏంది పోరాటం అన్నప్పుడు ఒక వాక్యం చూసి ముగిస్తాను మన పోరాటం దేవుగురించి ఉండాలా కాబట్టి కొలసలకు రాసిన మొదటి పత్రిక కొలసలకు రాసిన మొదటి పత్రిక రెండు వాక్యాలను చూసి నేను వాక్యాన్ని ముగించేస్తాను కొలసలకు రాసిన మొదటి పత్రిక మొదటి మొదటి ఒకటే పత్రిక కదా మొదటి అధ్యాయము ఇరవై ఎనిమిదో వచ్చనంలో తొలిసారికి రాసిన తొలసలకు రాసిన పత్రికలో మొదటి అధ్యాయము ఇరవై ఇరవై ఎనిమిదో వచనంలో ప్రతి మనుషుల్ని క్రీస్తు చేసి ఆయన ఎదుట నిలబెట్టాలా చూడండి ప్రతి మనుషులు సంపూర్ణం చేయాలంటే నీ వాళ్ళకిదా అంత ఈజీ నాది ప్రతి సంపూర్ణం కావాలా ఆయన ఎదుట నిలబెట్టాలంట మనం నిలబెట్టగలగాల అదే యుద్ధం వాడిని నిలబెట్టాలంటే వాడు అనుకున్న దురాత్మతను దాన్ని కొలగొట్టాల వాడి ఆ దురాత్మ నుంచి విజయం పొందేగాను వాడిని నిలబెట్టలేవు ఆయన ఎదుట సమస్త విధమైన జ్ఞానంతో ప్రతి మనుషునికి బుద్ధి చెప్పుచూ ప్రతి మనుషునికి బోధిస్తూ ఆయనను ప్రకటిస్తున్నాం ఇది మన పరిచర్యనట్టు కాబట్టి అందు నిమిత్తం నాలో బలముగా కార్యసిద్ధి కలగజే ఆయన క్రియాశక్తిని బట్టి నేను పోరాడుచు ప్రయాసపడుతున్నాను కాబట్టి ఈ పోరాటం ఈ ప్రయాసం ఏంటంటే క్రియాశక్తి దేవుని క్రియాశక్తి ఆయన శక్తి నిలవంచి అది క్రియ చేస్తూ ఉంటుంది అని అంట అనే విషయం ఎలాంటి పోరాటం అన్నప్పుడు ఒక వ్యక్తి పోరాడుతున్నాడు ప్రతి ఒక్కరు మనుషులుగా సంపూర్ణ స్థితిలో రావాలంటే ప్రభుత్వ నువ్వు నిలబెట్టాలంటే మన ఆత్మీయ జీవితంలో మనం ఎలాంటి రోల్ పాటించాలనేది అదే అధ్యయంలో కొలసీల రాష్ట్ర పత్రిక నాలుగు అధ్యాయం నాలుగో అధ్యాయము పన్నెండు వచనంలో చూడండి ఒక వాక్యం నాలుగో అధ్యాయం పన్నెండు వచనంలో మీలో ఒకడను అంటే మనలో ఒకడను అంటే వాళ్ళలో ఒకడు క్రీస్తు ఏసు దాసుడైన ఎఫఫ్రా మీకు వందనంలో చెప్తున్నాడు కాబట్టి ఎఫఫ్రా లేడీ రోజు ఎఫఫ్రా ఆత్మ మన మధ్యలో ఉంది ఆయన ఆత్మ మన మధ్యలో ఉండి అది మనకు జ్ఞాపకం చేస్తున్నాడు ఆయన ప్రార్థనా జీవితము జ్ఞాపకం చేస్తున్నాడు పత్తి ఒక్కరు సంపూర్ణగా నువ్వు నిలబెట్టి ఆ ఎదుట నువ్వు నిలబెట్టాలంటే సమస్త విధమైన జ్ఞానం పొందుకొని వాళ్ళు హెచ్చరిస్తూ బుద్ధి చెప్పి వాళ్ళు నడిపించాలంటే ప్రయాసపడల పోరాటం చేయాలంటే నువ్వేం చేయాలా అంత ఈజీనా ఇక్కడ ఉంది చూడండి ఇతను ఎంతగా ప్రయాసపడుతున్నంటే చూడండి క్రీస్తు యేసు దాసుడునైన ఎఫ్రా మీకు వందనములు చెప్తున్నాడు మీరు సంపునులను ప్రతి ఒక్కరు సంపుణులు కావాలా ప్రతి ఒక్కరు సంపూర్ణలు కావాలంట ప్రతి ఒక్కరు సంపూర్ణలు కావాలంటే సంపూర్ణను ప్రతి విషయంలో దేవుని చిత్తమును గుచ్చి సంపూర్ణ ఆత్మ నిశ్చేత గలవారై సంపూర్ణమైన ఆత్మ నిశ్చేత గలవారవై ఎప్పుడైతే నువ్వు దేవుని చిత్తం తెలుసుకోవాలంటే నువ్వు సంపూర్ణ చిత్త సంపూర్ణ ఆత్మ దేవుని చిత్తమును గుర్చి సంపూర్ణ ఆత్మ నిశ్చేత గలవారనై నిలకడగా ఉండాలంట నీకు సంపూర్ణమైన ఆత్మ ఉంటే సరిపోదు నిశ్చేత సరిపోదు నువ్వు నిలకడగా ఉండాల ప్రతి విషయంలో నిలకడగ ఉండాల కాబట్టి మనం ఒక దిశలో మనం నిలకడగ ఉంటాం ఒక దశ వచ్చే వరకు నిలకడ నిలకలేని జీవితం అన్నట్టు అట్లా ఉండొద్దు మనం చూడండి నిలకడగలిగి నిలకడగా ఉండవలనని ఇతడు ఎల్లప్పుడూ మీ కొరకును తన ప్రార్థనల్లో పోరాడుచున్నాడు ఇది పోరాటం అన్నట్టు యుద్ధానికి పోరాటం మనుషులంత రక్షణలోకి రావాలంటే నువ్వు పోరాటం ఎలా ఎలాంటి పోరాటం చేస్తున్నావు ఎన్ని గంటల మనం ప్రార్థన చేసి ఎవరు పరిచయకు వెళ్తున్నాం మనం ఇది కొద్ది సవాలే మనకి ఎన్ని గంటలు పరిచర్ చేసి నువ్వు నువ్వు నువ్వు వెళ్తాం ఏసు మనకు ఉదాహరణ ఆయన రాత్రంతా ప్రార్థన చేస్తాడు ఎన్నో గంటలు ప్రార్థన చేసి రాత్రంతా ప్రార్థన చేసి తండ్రి నుంచి ఆయన మేలు పొందుకొని ఎన్నో విషయాలు బయలుపరచబడ్డప్పుడు అవి తీసుకుపోయి ఆయన ప్రకటించిండు కాబట్టి ప్రార్థన ఉండి అనేకులన్ని స్వస్థతలు అన్ని అద్భుతాలు చేయగలినంటే అన్ని బోధలు అని చెప్పగలంటే పరలోకి సంబంధించిన అంతగా ఆయన ఒక కుమారుడుగా ఉండి మనకు నేర్పిస్తున్నాడు ప్రార్థన జీవితంలో ఉన్నప్పుడు అన్ని ఉపమానాలు అన్ని విషయాలు అన్ని చెప్పబడ్డాయి ఆయన పరిచర్ చేసిండు కాబట్టి ప్రతి ఒక్కరిని రక్షణ నడిపించగలినడు శిష్యులను చేయగలిగినాడు అనేక రోగాలను స్వస్థపరచగలిగినాడు కానీ ఇవన్నీ ఎట్లా సాధ్యం అంటే కేవలం ప్రార్థన జీవితం ప్రార్థన ప్రార్థనలో పోరాడుతున్నాడు ఆయన ప్రతి ఒక్కరూ సంపూర్ణత కలగాల సంపూర్ణ ఆత్మతో నింపబడాలా నిశ్చేత కలిగి దేవుని చిత్తా నింద తెలుసుకోవాలా కాబట్టి ఆయన చిత్తం మనకు కొంతవరకు తెలుసు ఆయన చిత్తం సంపూర్ణం ఇంకా తెలుసుకోలే నువ్వు ఎప్పుడు తెలుసుకుందో తెలుసా నువ్వు సంపూర్ణ ఆత్మ నిశ్చేత గలవారి నిలకడగా ఉంటేనే కాబట్టి ఈరోజు నిలకడ జీవితం లేని ప్రస్తుతం కాబట్టి గలతి సంఘము నిలకడ లేదు గలతి సంఘము ఎట్లా ఫస్ట్ ఆత్మాసారంగా ఉంది కాబట్టి చూడండి గల తిరగిన పత్రిక ఐదో అధ్యయం పదహారు వచ్చినంలో నేను చెప్పున్నదేమనగా ఆత్మానుసారంగా నడుచుకుని ఉండి అప్పుడు మీరు శరీరం నెరవేర్చరు శరీరము ఆత్మకును ఆత్మ శరీరంకు విరోధంగా ఉన్నది ఇది ఒకటే ఒకటికి ఒకటి వ్యతిరేకంగా ఉందంట అందుకు నెలకలేని జీతము ఎప్పుడు వ్యతిరేకతనే ఉంటుంది కాబట్టి కాబట్టి మీరు ఆత్మచేత నడిపింపబడితే మీరు సంపూర్ణ స్థితికి వెళ్తారనే విషయం అక్కడ చెప్తున్నాడు అందుకే చూడండి ఆ ఐదో అధ్యాయము గలతలకు రాసిన పత్రిక ఐదో అధ్యాయము ఐదో ఏడో వచ్చినంలో మీరు బహుగా పరిగెత్తుచుంటిరి సత్యములకు విధేయులు కాకుండా ఎవడు మిమ్మల్ని అడ్డగించను ఈ ప్రే ఈ ప్రేరేపణ మిమ్మల్ని పిలిచి వారిని వల్ల కలిగి కలుగలేదు పులిసిన పిండి కొంచెమే నన్ను ముద్దాంతై చూడండి మీరు బహుగా పరిగెత్తే వాళ్ళు ఒకప్పుడు కదా ఒకప్పుడు పరిగెత్తట వాళ్ళం కదా మనమంతా పరిగెత్తేవాళ్ళు ఎవడు మిమ్మల్ని అడ్డగించిండు వాక్యం చెప్పాలంటే నీకు ఎంతగానో నీకు ఆసక్తి ఉండేది ఒకప్పుడు ఈ రోజు ఎందుకు లేదు నీకు ఆసక్తి ఎవట నేను అడ్డగించిండు నేను చెప్తలేను దేవుని ఆత్మ ప్రేరేపణ చేత నేను మాట్లాడుతున్నా నా తండ్రి యొక్క ఆత్మ నాలోని మాట్లాడుతున్నా కానీ మాట్లాడితే నేను కాదండి ఏసి ప్రభు పరిశుద్ధాత్మడే మనతో మాట్లాడతాడు మొదట మీరు ఆత్మానుసరంగా ఆరంభించి ఇప్పుడు శరీరంగా శారీరకంగా పరిప పరిపూర్ణం చెందుతారా అంటే ఇంత అవ్యేకులు అయిపోయినారా మీరు ఓ గలతి సంఘమా ఓ క్రైస్తవులారా ఇంత అవ్యేకులుగా తయారైపోయినారా మీరు బహుగా పరిగెత్తున్నారు ఐదో అద్యం ఏడో వచ్చిన సత్యములకు విధేయులు కాకుండా నువ్వు సత్యము నీ ద్వారా బయలుపరచాలని దేవుడు ఆశిస్తున్నప్పుడు ఎందుకు నువ్వు విధేయత చూపిస్తలేవు ఈ రోజు క్రైస్తవును ఎందుకు విధేయత చూపిస్తలేరు సత్యానికి ఎవడు మిమ్మల్ని అడ్డగించను వచ్చిన మార్కు ఈ రోజును తీర్మానించుకో ఎవరిని అడ్డగిస్తున్నాడు దేవుని వాక్యము దేవుని సత్యం నీ నుంచి రాకుండా ఎవరైనా అడ్డగిస్తున్నాడు ఖచ్చితంగా సైతాన్ని వాడు ఎవడు ఈరోజును ఈ రాత్రి నువ్వు ప్రార్థన చేయి ఎవరిని అడ్డగిస్తున్నాడు నేను చెప్తున్నా వాక్యం చెప్పేదానికంటే వినేదానికి నేను ఎక్కువ ఆసక్తి చూపించేవాడు ఒకప్పుడు ఎందుకంటే వాక్యం నేర్చుకోవాలనే ఆశ అన్నట్టు వాక్యం ఈ బ్రదర్ ద్వారా ఈ సిస్టర్ ద్వారా దేవుడు ఏం మాట్లాడుతుంది ఈ రోజు ఆశతో కనిపెట్టుకుని ఉంటాను రోజు కాబట్టి నాకు ఆ టైంకు దేవుడు ప్రేరేపరించి నువ్వు వాక్యం చెప్పాలా నువ్వు వింటే ఎట్లా చాలు నువ్వు విన్నకాడే చాలు ఎన్నో వాక్యం నువ్వు చాలు వాటన్నిటి రిలీజ్ చేయి వాటన్నిటి నువ్వు ప్రకటించు నువ్వు ప్రకటించాలా ఒకప్పుడు విన్నవు ఇప్పుడు నువ్వు ప్రకటించే ఇప్పుడు ప్రకటించే వింటున్నారు ఎవడు అడ్డగించినాడు ఈ ప్రేరేపణ మిమ్మల్ని పిలిచే వాడిని వల్ల కలగలేదు ఇది ప్రభుత్ంచి ప్రేరేపణ కాదు ఇది నువ్వు అనుకోవచ్చు నువ్వు మోసపోక ఆ రీతిగా ఎవడ నిన్ను అడ్డగించిడు దేవుని చెప్తం కాదు బ్రదర్ అంటాడు దేవుని వాక్యము యోహోని యుద్ధకు వచ్చినప్పుడు ఆయన ప్రకటించినాడు దేవుని వాక్యం యుద్ధకు వచ్చినప్పుడు నువ్వేం చేయాలా నువ్వు ప్రకటించాలా నువ్వు సొడ్యూలు చెప్పడానికి వీలేదు నువ్వు నెపం చెప్పడానికి వీలేదు ఎవడ నేను అడ్డగించడు గ్రహించి నీ ఆత్మీయ నేత్రాలతో చూడు ఈ రోజు కాబట్టి అనే త్రోవలు మనం సరళం చేయాలా అనే రాజ్యాన్ని మనం కట్టాలా ఆత్మీయ స్థితిలో సైనికుడు మనం అంతా శిక్షణ పొందుతున్నాం ఇప్పుడు సైనికుడు ఈ సంవత్సరం బహు విశేషమైన సేవ దేవుడు మన కొరకు ఏర్పరిచినాడు ఇక వెళ్తాం మనం సేవలో ఇక ముందు కూడా మనం వెళ్ళినాం ఇక ముందు వెళ్తాం కానీ దేవుడు ఒక్కొక్కొక్క పరిచయ దేవుడు ఇచ్చిడు నీ పరిచర్య నా పరిచయం ఏంటంటే కాదు కాబట్టి నా పరిచర కోసం నేను ట్రైన్ అవుతున్నా మరి నీకు దేవుడు ఎలాంటి పరిచయం ఇచ్చిన ఆది ను ప్రయాసపడాలా సైనికు వెళ్ళేటప్పుడు ఇద్దరిని పోయేటప్పుడు ఒక నియమం ఉంటుంది ఆ నియమం నువ్వు తెలుసుకోవాలా కాబట్టి ఇంకొక రోజు నాకు అవకాశం ఇచ్చినప్పుడు ఆ నియమం ఏందో నేను మీకు ఇంకొంచెం ఈ వాక్యాన్ని ముందుకు తీసుకెళ్తాను కాబట్టి కాబట్టి మనం ఆయన వెంబడించే వాళ్ళం తను తను తృణీకరించుకొని మన ప్రభు మన కొరకు ఏ రీతిగా త్యాగం చేసిండో ఆ రీతిగా మనం కూడా త్యాగం చేయాలా క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ సువాసనకు ఆయన బలిగాను అర్పణం గాను అర్పించబడ్డాడు ఏపీ రాసిన పత్రిక ఐదో అధ్యయం రెండో వచ్చినాం అలాగనే మీరు కూడా పరిమళ సువాసన మనకి ఆయన మనకు బలిగా అర్పించబడి ఆయన పరిమళత్వం మనకి నువ్వు ఏం చేస్తున్నావు నీలో ఆ పరిమళ సువాసన నీలోనే పెట్టుకుంటావా నువ్వు కూడా ఆ రీతి ఆయన అట్లా అర్పించబడితేనే ఇతరులకు ఆ పరిమళ సువాసన నీ నుంచి అర్పించబడతా ఉంటుంది అది పోతా ఉంటుంది అన్నట్టు అది త్యాగం శిష్యులు వెంబడించే వాళ్ళు తృణీకరించుకొని తను తను వెంబడించే వాళ్ళు తను తను ఉపేక్షించుకోవాలి అంటే సంపూర్ణంగా త్యాగం చేసుకోవాలా ఇక మీదట మనము అలాంటి సేవలో మనకు ప్రభు మనకు నడిపించాలా మనలో ఏది అడ్డుగుందో దేవుని వాటి తొలగించుకుందాం కొంతసేపు మనం ప్రార్థనలు గడుపుదాం పరిశుద్ధులు తండ్రి నీకు ఎంతో ఈ రాత్రి కాల మీరు మాతో మాట్లాడినారు ప్రభ నైనా తను తను తృణీకరించుకొని నన్ను వెంబడించమన్నారు ప్రవ్వ తన సిలువు నెత్తుకులను వెంబడించమన్నారు కాబట్టి ప్రవ్వా ఎవడ సిలువ వాడిదే ప్రవ్వా కాబట్టి నన్ను మిమ్మల్ని వెంబడించే వాళ్ళు ఏరితికుంటారు అన్న విషయం మీరు మాతో మాట్లాడినారు ప్రవ్వ కాబట్టి అపోస్తులు ప్రవ్వా ఎంత భయంకరమైన కాలంలో సేవ చేసినారు ప్రవ్వా తృణీకరింపబడ్డ జీవితంనైనా సమస్తాన్ని విచ్చిపెట్టి ఎంబడించినారు కాబట్టి ఈ రోజు మేము అంత త్యాగం మేము చేస్తాలేం మేము ఒప్పుకుంటున్నప్పు ప్రభావ మమ్మల్ని క్షమించండి ప్రవ్వా ఇక మీదట ప్రభ మాకు ఏది అడ్డుగుందో ప్రవాటి మేము తొలగించుకోవాలా మేము యుద్ధానికి మేము సిద్ధపడాలా ప్రభావ మహాయుద్ధం మీరు మా కొరకు పెట్టినారు దుష్ట శక్తులు విద్యం ఇస్తాను ఈ లోకంలో సైతాన్ శక్తులు మనుషులు మృగాల నోట్లో ఉన్నారు ప్రావ్వాళ్ళ వాళ్ళ నోట్ల నుంచి మేము బయట తీసుకొని రాలంటే మేము ఆ యుద్ధం కొరకు ప్రావా మీరు మమ్మల్ని ట్రైన్ చేస్తున్నారు ప్రావా కాబట్టి నేను వెళ్తాను ప్రభా యుద్ధానికి ప్రావా నన్ను ఆ రీతిగా నడిపించు ఎట్లా యుద్ధం చేయాలో నేర్పించు ప్రావా మేము నేర్చుకుంటున్నాం ప్రావా ఈ రోజు ప్రతి దినం మాకు నేర్పిస్తున్నారు నాయన వాక్యల ద్వారా కాబట్టి మేము నేర్చుకోవాలా అనేకులకు మీ వార్త మేము ప్రకటించాలా ప్రావా మీ చెంత మీద ఒక తరం వారు ఒక తరం వారిని మేము సిద్ధపరచాలా ప్రవ్వ అనేకు ఈ సత్యాలు మేము ప్రకటించి మీ చెంత మీరు నడిపించాలా అలాంటి సేవలు మమ్మల్ని అందరినీ బ్రదర్స్ అందరూ మీరు ఆశ్రదించండి నూతనంగా అభిషేకించి ప్రతి చోట మీ కొరకు మమ్మల్ని పెట్టుకోమని ప్రతి ఒక్కరికి మంచి ఆరోగ్యాల స్వస్థతలు అనుగరించండి ప్రతి చీకటి శక్తులు అందక దురాత్మాని ఏసు క్రీస్తున్న ప్రతి అనారోగ్యాన్ని క్యాన్సల్ చేస్తున్నాం ఏసుక్రీస్తు పరిశుద్ధ నామం ఓ దేవా ప్రతి ఒక్కరి మీరు ఎవరు అనారోగ్యాలతో ఉన్నారు నిత్యం ఎవరి గురించి మేము ప్రార్థన చేస్తున్నాము ఆ విజ్ఞాపన ప్రార్థన చేస్తున్నాము ప్రభావ వాళ్ళందరికీ ప్రవ్వ ఈ రాత్రి కళశంలో సంపూర్ణ ఆరోగ్యం స్వస్థత అనుగరించండి ప్రతి అనారోగ్యాన్ని కొట్టివేస్తున్నాం ఏ స్థికరిస్తున్నాము స్వస్థతలు అనుగరించి వింటున్న వారందరూ మీరు ఆశ్రయించి ప్రతి చోట మీ కొన్ని శాసన పెట్టుకున్న ఈ రాత్రి కళశంలో మాకు మంచి నిద్ర అనుగరించండి ఎక్కువనే స్త్రీని స్థితించి ఘనపరచడానికి సాయపడనైనా ఎక్కువ మేము ప్రార్థనలు ఉండాలా అనేకుల కొరకు మేము విజ్ఞాపం చేయాలా పోరాడాల ప్రార్థనలో ప్రవ్వ ఎందుకంటే అందరూ సంపూర్ణ ఆత్మతో నిశ్చేతకాల వరి మీలో నిలకడగా ఉండాలా మీ చిత్తాన్ని గ్రహించి మేము వెంబడించే బిడ్డలగా ఉండాలా ఆ పోస్తులు చివరకు జీవితాలు త్యాగం చేస్తున్నారు ప్రభావ అలాంటి నిశ్చేత గలవారు ఉంటే కానీ ప్రభావ అలాంటి ప్రార్థన జీవితం ఉండదు ప్రభావ కాబట్టి మాకు ప్రార్థన జీవితం ఎంతో అవసరంనైనా కాబట్టి ఎన్ని గంటలు ప్రార్థన చేస్తే అన్ని గంట చేయాలా ప్రావా లేకుంటే మేము పరిచర్ చేయలేం ప్రభావా ఇది అసాధ్యం ప్రభావ ఇది మీ నుంచి బయలుపరచబడింది ప్రవ్వ అయినా మీ నుంచి మేము నేర్చుకుంటున్నాం ప్రవ్వ కాబట్టి అలాంటి నడిపింపు మాకు అందరికి మా ఈ రాత్రి కలసంలోనైనా మా ఆత్మలను మా ప్రాణములు మా శరీరంలో మీకే అప్పగించుకుంటూ ఏసు క్రీస్తు పరిషుదనామమును ప్రార్థించుతున్నాం తండ్రి ఆ మన ప్రభు అయిన కృప సమాధానం నడిపింపు మనకు అందరికీ కేబీపీఎం గ్రూప్ బ్రేదర్స్ కుటుంబాలకి ఇంకా ఎంతమంది అంతా ఆ కుటుంబాల సదాకాలం తోడైనను గాక ఆ మెయిన్ ప్రైజ్ అందరికీ ప్రేజ్లాడు